అపదాపహర్తం దాతరం సర్వసంపదాభిరామం శ్రీరామం భూయో నమాం ఎహం హరివరూప సభగ నమస్కారం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం నిన్నటి రోజున నేను మీతో అక్కడి వరకు మనవి చేసి ఉన్న రశ్మిమంతం సముజ్యంతం అనేటటువంటి నామాలతో మొదలుపెట్టి దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటారు తరువాత శ్లోకంలో నామాలు మొదలు పెడుతున్నారు నేను నిన్న మీతో మనవి చేశాను నామము అంటే కేవలము పేరు కాదు అది భగవద్ గౌణముగా మారిపోతుంది గౌణమైనటువంటి నామాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో ఒక విషయాన్ని హెచ్చరికగా చెప్తున్నారు ఇది ఏదో వినడం కాదు రామ పూజయస్వ అన్న మాట మధ్యలో వేశారు చూడండి రశ్మిమంతం సముద్రంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం ఇప్పుడు అందులో పూజయస్వ అన్న మాట తీసేయండి తీసేస్తే అందులో ఎన్ని నామాలు ఆ శ్లోకంలో అందులో ఉన్నవి రశ్మివంతం సముద్రంతం దేవాసుర నమస్కృతం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అదే పూజయస్వ కలుపుకున్నారనుకోండి ఏడు పూజించు అని పూజయస్వ అన్న మాటకు అర్థం ఏమిటంటే రామ ఈ ఆదిత్యుణ్ణి పూజించు అని ఇప్పుడు మీరు ఇందులో ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది పూజించు అన్న మాట లౌకికంగా ప్రయోగించామనుకోండి అయా మీరు పూజ చేసు రండి అన్నాను దానికి కొన్ని సంబారాలు ఉంటాయి అక్కడ ఒక మూర్తి ఉంటుంది అది శ్రీ మహావిష్ణువు కానివ్వండి శివలింగం కానివ్వండి శారదా పరమేశ్వరి కానివ్వండి కామాక్షి కానివ్వండి తత్వత అవన్నీ ఒక్కటే అయినా ఏదో మనసుకి ఇష్టాయిష్టములు అనేటటువంటి ఉంటాయి కాబట్టి దేనియందు ప్రీతితో మనసు నిలబడుతుందో అటువంటి మూర్తిని ఒక దాన్ని సాకారంతో ఎదురకుండా పెట్టుకుంటాం పెట్టుకుని దానికి కొన్ని ఉపచారములు చేస్తాం షోడశోపచారములు అంటారు కదా అటువంటి ఉపచారములు ఏదో ధ్యాయామివాహయామి ఆసనం సమర్పయామి ఏదో పాదయూహ పాజ్యం హస్తయూహ అద్యం ముఖే ఆచమనీయం స్నానం వస్త్రద్వయం యజ్ఞోపవీతం ఇలా ఏవో ఉపచారాలు చేస్తాం పదహారు ఉపచారాలు అప్పుడు పూజ అని అంటాం పూజ చేయండి అన్న మాటకి బాహ్యార్థం అంతే అక్కడ ఒక మూర్తి ఉంటుంది కొన్ని సంబారాలు ఉంటాయి ఆ వ్యక్తి కూర్చుంటాడు నోటితో ఏదో ఉపచారాన్ని చెప్తాడు చేత్తో దాన్ని చేస్తాడు మూడవది అత్యంత ప్రధానం మనసు అక్కడ పెడతాడు ఇవన్నీ అక్కడే ఉన్నాయి మూర్తి ఉంది సంబారాలు ఉన్నాయి చేసేటటువంటి యజమాని ఉన్నాడు చేస్తున్నాడు నోటితో మంత్రం చెప్తున్నాడు మనసొక్కటే అక్కడ లేదు ఈశ్వరుడు పుచ్చుకుంటాడా పుచ్చుకోడు ఆయన భాగవతంలో స్పష్టంగా చెప్పాడు దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయ్యని భక్తిని కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగను ఎనుభుజించున్నడు అసలు నాకు ఇవ్వడానికి సంభారం అనేటటువంటిది మీ దగ్గర ఏదీ లేదు ఇది నా స్వంతం ఈశ్వర సృష్టిలోని కాదు నేను దీన్ని సృజించి తీసుకొచ్చానని చెప్పడానికి మీతో కలిపి ఏమీ లేదు యజమాని యొక్క శరీరాన్ని ఎవరు సృజించారు ఈశ్వరుడు సృజించాడు సంభారములను ఎవరు సృజించాడు ఈశ్వరుడు సృజించాడు ఆ ఈశ్వర మూర్తిని దీంతో చేశాం ఒక లోహంతో అది ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వర సృష్టిలో నుంచి వచ్చింది కాబట్టి నువ్వు తీసుకొచ్చాను అని చెప్తున్నవి ఏ ఉన్నాయో ను పలుకుతున్న మంత్రం ఏదుందో అది కూడా నేనిచ్చింది వేదరాశిలు నువ్వు అని ఇచ్చేది ఏదైనా ఉంటే నేను అన్నప్పుడు ఇలా చూపించడానికి కారణమైన నీ మనస్సు నా దగ్గర పెడితే పూజ అవుతుంది కాబట్టి సంభారము ప్రధానమా మనసు ప్రధానమా అంటే మనసే ప్రధానమా కానీ సంభారం ఎందుకటు అంటప్పుడు మనసు ఒక్కటి పెడితే సరిపోదా అంటే సరిపోదు ఎందుకు సరిపోదు అంటే మీరు మనసు అక్కడ పెట్టి పూజ చెయ్యాలి అంటే సంభారం ఉన్నప్పుడు మనసు తృప్తిని పొందుతుంది నాకు భగవంతుడి పాదములను అర్చించాలని తీవ్రమైన కుతూహలం ఉందనుకోండి నాకు నాలుగు మల్లెపూలు ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు నేనిప్పుడు ఒక్కొక్క మల్లెపువ్వు తీసి స్వామివారి పాదాల మీద వేసి ఆ శుభకు దర్శనం చేస్తున్నాను ఆయన పాదం మీద వేస్తే ఆ మల్లెపువ్వు అలా నిలబడింది అనుకోండి ఆయన పాదాల సువాసన మల్లెపువ్వు సువాసన కలిసి నేను ఆఘ్రాణించి ధ్యానంలో మత్తే అనుకోండి అది నా తృప్తికి కారణమవుతుంది సంభారము మనసు పొందేటటువంటి తృప్తిని ఉద్దీపింపచేస్తుంది కానీ కొంతకాలం సంభారములతో పూజ చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా ఒకనాడు ఏ సంభారం లేకుండా మనస్సుతో సంభారము సృజించవచ్చు మీరు ఒప్పుకుంటారా అసలు అక్కడ పదార్థం అక్కర్లేదు కానీ మనస్సుతో సృజిస్తాడు ఏదో ప్రదోషమేళవుతోంది అనుకోండి నేను అలా కూర్చున్నాను నాకు అనిపించింది ఓ ఇవాళ ఏకాదశి అందున వసంత నవరాత్రుల్లో శ్రీరామనవమి తర్వాత వచ్చిన ఏకాదశి కదూ ఇప్పుడు నేను శ్రీ మహావిష్ణువు పాదాల మీద లక్ష్మీదేవి యొక్క పాదాల మీద అప్పుడే సాయంకాలం బాగా ఏదో చిన్న చినుకు పడేటప్పటికి చల్లటి గాలి వేసి అరవిరిసినటువంటి చెంగల్వ తీసుకొచ్చి పూజ చేస్తే అని అనిపించింది నాకు మీరు చూసుంటారు చాలా గొడుగులో ఉండి చాలా మంచి మధురమైన వాసన వస్తుంది అప్పుడు నేను పూజలో ఒక్కడిని కాను నేనేం చేశానంటే స్నానం చేసి రారా అని మా అబ్బాయిని పిలిచి వాడు సంధ్యావందనం చేసుకుని వాడు మొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పువ్వు తుంచి తట్టలో పెట్టి వాళ్ళమ్మకి ఇస్తున్నాడు వాళ్ళమ్మ తట్ట తెచ్చి నాకు ఇస్తుంది పూలతోటి నేను ఒక్కొక్క పువ్వు పట్టుకొని ఆ తట్ట పట్టుకొని ఒక్కొక్క పువ్వు తీసి స్వామివారి మీద ఓం కేశవ య ఓం నారాయణ యనమ అని పువ్వుంచుతున్నాను ఇప్పుడు నా పూజలోకి నేను ఒక్కనే కాను నా ఇంట్లో ఒక పూల తోట అందులో చెంగల్వ పూలు అవి బాగా పూసేయి నా కొడుకు కోసి వాళ్ళమ్మకి ఇస్తున్నాడు వాళ్ళమ్మ నాకు ఇస్తోంది నా బుట్టలో ఉన్నవి పూర్తయిపోయేటప్పటికీ మళ్ళీ ఇంకో బుట్ట అందిస్తున్నారు నా పూజలోకి ఎంతమంది కలిశారు నా భార్య కొడుకు కూడా కలిసిపోయారు కలిసిపోయి ఇప్పుడు అక్కడ లేని చెంగల్వ పూలని మనసు సృజించింది కదూ కాబట్టి సంబారంతో పూజ చేయిగా చేయగా ఒకనాడు సంబారం దగ్గర లేకపోయినా ఒక అక్షత చేత్తో పట్టుకుంటే నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో దాన్ని మనసు చేత సృజించి చూడాలి అప్పుడేది పూజ అందుకే అత్యంత ప్రధానమేది అంటే మనసొక్కటే నిజానికి ఎన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టనివ్వండి మనసు నిలబడినప్పుడు మీరు ఎంతసేపు కూర్చున్నారన్న దాన్ని ఈశ్వరుడు స్వీకరించడు పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చతి మీరు మనసు పెట్టి కూర్చున్నది నిజమైతే ఎంతసేపు కూర్చున్నారన్న దానితో ఆయనకి ఏమి సంబంధం లేదు మీరు ఏం సమర్పించారు అన్నదాంతో ఆయనకి సంబంధం లేదు అసలు నిజ నిజంగా నేను మీతో ఒక విషయం చెప్పాలంటే మనం చేసేటటువంటి పూజలో చాలా ఉపచారాలు మన నోటితో మంత్రపురస్సరంగా చెప్పినవి అక్కడ జరగవు మీరు గమనించండి ముక్తా చూర్మీల సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటే ఏం చేయాలి ఒక మంచి ముత్యాన్ని తీసుకొచ్చి కాల్చి బూది చేసి ఎక్కువ వేస్తే నోరు పొక్కిపోతుంది సూది గుచ్చి ఎంత అంటుకుంటుందో అంతే తాంబూలంలో రాసి అమ్మవారికి ఇవ్వాలి కానీ మనం అలా ఇస్తున్నామా సింహాసనం సమర్పయామి అంటాడు సింహాసనం తీసుకొచ్చి వేశాడా వేయలేదు అక్షత వేస్తాడు పువ్వు వేస్తాడు కానీ మరి సింహాసనం ఎలా అయింది అబద్ధం కాదా పువ్వు సింహాసనం అయితే నాకు ఇది ఎందుకో పువ్వు వేసుకొచ్చోబెట్టచ్చా మరి నాకైతే కుర్చీ కావాలా ఈశ్వరుడికి అయితే సింహాసనం వదల పువ్వు వేస్తే సరిపోతుందా ఏం పూజ పూజ కాదు అక్కడ వేసే పువ్వు సింహాసనానికి ప్రతినిధి కానీ మనసు దేన్ని చూస్తుందంటే సింహాసనాన్ని చూస్తుంది అందుకే పెద్దలు పూజ చేసేటప్పుడు తలుపు వేస్తారు ఎందుకు వేస్తారో తెలుసా ఆ పూజ పిచ్చివాడు చేసే పూజలా కనపడుతుంది ఏమిటా పూజ అయింది అనిపిస్తుంది కానీ ఆయన నిజంగా అనుభవిస్తాడు పూజలో ఆసనం సమర్పయామి అన్నాడనుకోండి ఆయన పిల్లలు తీసుకొచ్చి పరమేశ్వరుడికి మంచి సింహాసనం అమరిస్తే బంగారు సింహములు ఇలా ముందుకి చూస్తుంటే మెత్తటి ఆస్తరణతో ఉన్నటువంటి ఆ ఆసనం పరమేశ్వరుడు వచ్చి కూర్చుంటే వెంటనే ఆయన కొడుకులు ఆయన కలిసి తీసుకొచ్చి మెత్తటి పాదపీఠం ముందు పెడితే దాని మీద విలాసంగా స్వామి పాదాన్ని పెట్టుకొని ఒక పాదం పైకెత్తి తొడకింద పెట్టుకుని మడిచి కూర్చుంటాడు స్వామి రెండు పాదాలు చూపించవా అని ప్రార్థన చేస్తే ఏకందంచతిక్షమపరం చాదాంబుజం మధ్య విష్ఠరపుండరీకమ భయం విందాంబుజం నిషీ దుషీ ప్రతికళం కారుణ్యకూలం కష స్ఫరాపాంగతరంగిభ్రతీం అని అయ్యో పాపం వీడు నా రెండు పాదాలు చూడాలనుకుంటున్నాడు ఒక్క పాదమే చాపితే బెంగ పెట్టుకున్నాడని అప్పుడు తొడ కింద పెట్టినటువంటి రెండవ పాదాన్ని కూడా తీసి విలాసంగా పాదపీఠం మీద పెడితే అప్పుడు ఆ రెండు పాదాల వంక చూసి నేను ఊరుకోగలనా ఊరుకోలేను గృహీత్వాహస్తాభ్యాం స్వామి ఒక్కసారిన రెండు చేతుల్లో పెట్టరా మీ పాదాలు అని అడుగుతాను బలవంతంగా లాగుతానా ఆయన రెండు పాదాలు ఎత్తి నా చేతుల్లో పెట్టారనుకోండి ఊరుకోగలనా గృహిత్వాహస్తాభ్యాం శిరసి నయ్యని ఆ రెండు పాదాల మీద తల ఉంచి వాసన చూసి మురిసిపోయి స్వామి ఒక్కసారి నా తల మీద పెట్టరా అని పాదాల కింద తల పెడితే పాదపీఠం మీద ఆయన రెండు పాదాలు నా తల మీద పెడితే ఆ స్పర్శ సుఖాన్ని అనుభవించి ఆనంద భాష్పాలు కారుతుంటే మళ్ళీ రెండు చేతులతో పట్టుకుని గృహీత్వాహస్తాభ్యాం శిరసినయని రెండు కళ్ళు ఆయన గోళ్ళకి తగిలేటట్టుగా ఇలా కళ్ళకద్దుకుని ఇంకొంచెం ముందుకు జరిగి శిరసి నయని వక్ష శివహన్ గుండెల మీద పెట్టుకుని ఆ గుండెల మీద రాపాడించుకుని మళ్ళీ ఇలా చేతుల్లో ఓరి పిచ్చివాడా ఎంత సంతోషంద్రా నీకు అని స్వామి చూసి మురిసిపోతుంటే అప్పుడు మళ్ళీ ఆ రెండు పాదాలు అక్కడ పెడితే అలభ్యాం బ్రహ్మాగ్యై ముదమనుభవిష్యామి హృదయీ స్ఫుటజల జగంధాన్ పరిమళాన్ నేను నా తల తీసుకెళ్లి ఆయన రెండు పాదముల మీద పెట్టి అలా ఉండిపోతే అందులోంచి గొప్ప గొప్ప సువాసనలు వస్తుంటే ఆ వాసనలు పీలిస్తూ నేను పరమ సంతోషాన్ని పొంది బాహ్య ప్రపంచం అంతా నేను అలాగే తల ఉంచి ఆనంద భాష్పాలు కారుస్తూ ఉండిపోతే స్వామి పరమ ప్రేమతో రెండు చేతులు నా తల మీద ఆశీపురస్సరంగా పెడితే ఆయన చేతుల వేళ్లకున్న ఉంగరాలు తగులుతుంటే ఆ చేతులు కదిలినప్పుడు కదిలిన బాహు పద క్రమంబున రమముసూపెడి నూపు రములవాణి అంటారు పోతనగారు ఆయన చేతి కంకణముల యొక్క చప్పుడుతోటి ఆ చేతులు వచ్చి నాకు తగులుతుంటే ఆ చివరిదాకా జారిన కంకణం ఒకటి నా తలకి ఒత్తుకుంటూ ఉంటే నేను పరమానందంగా అలాగే పాదాల మీద పెట్టి కూర్చుండిపోయాను అలా ఉండిపోయాను అనుకోండి నేనప్పుడు సింహాసనం సమర్పయామి సింహాసనం స్వామికిచ్చి ఉపచారాన్ని పూర్తి చేశాను ఇది నేను పూజ చేస్తూ సింహాసనం సమర్పయామి అని అనుభవించాను అనుకోండి ఏదో ఉదాహరణకి నేనేమంత సమర్థుణ్ణి కాదు నేనంత ఉపాసకుణ్ణి కాదు ఏదో ఇలాంటి కోత వచ్చినవాడిని అంతే నిజంగా అలా ఉండిపోయాను అనుకోండి ఆ పూజి చూసినవాడు ఎవరో అక్కడ కూర్చున్నాడు అనుకోండి ఉపన్యాసం వినడానికి వచ్చి కూర్చున్నట్టు పూజ చూడ్డానికి కూర్చున్నాడు అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు ఈయనకి పాపం ఉపన్యాసాలే కానీ పూజ చేసుకోవడం రాజులో ఉంది ఆసనం సమర్పయామి అన్నాడు ఆ తర్వాత ఇంక ఉపచారం చెప్పడు కింద పడుతున్నాడు పైకి లేస్తున్నాడు అలా కూర్చుంటున్నాడు ఇలా కూర్చుంటున్నాడు ఏముంటాయనుకుంటారు కదూ అంటే మీరందరూ మహాసమర్థులు రోజు అనుభవించేవాళ్ళు కాబట్టి మీకు అది కొత్తగా ఉండకపోవచ్చు నా బోటిగాడు ఎవరి పూజన్నా పెద్దల్ది చూశాడు అనుకోండి ఆశ్చర్యంగా ఉంటుంది ఏమిట్రా అలా ఉండిపోయారు అనిపిస్తుంది అంటే భగవంతుడు ఏ ఉపచారాన్ని స్వీకరిస్తాడు అంటే నిజంగా మనసు ఎక్కడ నిలబడిందో దాన్ని పూజగా స్వీకరిస్తాడు మనసు నిలబడాలి అంటే రెండు కారణముల చేత నిలబడుతుంది అలా నిలబడింది అనుకోండి ఉత్తర క్షణంలో వాడేమవుతాడో తెలుసా పూజ చేసిన పూజనీయుడు అవుతాడు అది పూజలో ఉండేటటువంటి విచిత్రమైనటువంటి లక్షణం ఎవరు పూజించాడో వాడు ఇంకొకరిని పూజ చేశానని కదా అనుకుంటున్నాడు కానీ వాడు లోకము చేత పూజింపబడతాడు పూజ చేశాడంటే రెండు గంటల సేపు పూజ చేసి వచ్చాడు కాబట్టి లోకం ఆయన్ని పెచ్చుకుందండి అని కాదు అలా అయితే అందరికీ తెలిసేట్టు పూజ చేయాలి దాని అర్థం ఏమిటో తెలుసా పూజ చేస్తున్నాడు అంటే దాని కృతజ్ఞత వినయము రెండు ఇమిడి ఉన్నాయి గుర్తు ఈ రెండు మనసులో పొటమరించినప్పుడు చేసినటువంటి పూజ తగ్గుతు ఈ మాట నేను చెప్తున్నప్పుడు కొంచెం వ్యగ్రతగా అనిపిస్తోందేమో కానీ మీరు బాగా పరిశీలించి చూడండి ఈ రెండు భావములు లేకుండా పూజామందిరంలో ప్రవేశించి చేసినటువంటి పూజ ఎన్ని సంభారములు వాడి చేసినప్పటికీ అది కేవలం తంతుగా ఈశ్వరుడి విషయంలో మిగిలిపోతుంది ఒకటి కృతజ్ఞత ఎందుకు కృతజ్ఞత ఆయన నాకు ఒక ఉపకారం చేశాడు లోకంలో అన్నిటికన్నా మంచి లక్షణం ఏమిటంటే ఒకరు చేసినటువంటి ఉపకారాన్ని జ్ఞాపకం ఉంచుకుని పది మాటలు దాని గురించి చెప్పుకున్నవాడెవరో వాడు కృతజ్ఞుడు వాడు లోకం చేత పూజింపబడతాడు మీరు చూడండి నాకు హరిప్రసాద్ గారు ఉపకారం చేశారనుకోండి నేను కాకినాడ వెళ్ళినా రాజమండ్రి వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మహానుభావుడు ఉపకారం చేశారండి ఆయన ఉపకారం చేయబట్టి కదండి నేను నిజంగా అలా సంతోషంగా ఉండగలిగాను లేకపోతే ఈ బొబ్బయ్ ఎంత ఇబ్బంది పడిపోతుందండి ఆ రోజుల్లో ఎంత ఉపకారం చేశారండి అని నేను పది మాటలు చెప్తున్నాను అనుకోండి మీరేమంటారు ఏమండ అదేం పెద్ద ఉపకారం కాదండి చాలా చిన్న విషయం అండి ఆయన చేసింది అంటే ఈ బొబ్బాయ్ అలా ఆ సమయంలో నాకు మహోపకారం ఆ రోజు నిజంగా హోర్న వాన ఎక్కడికెళ్లాలో తెలియని స్థితి అటువంటప్పుడు హరిప్రసాద్ గారు ఈ ఊరు వచ్చి ఎక్కడో నిలబడిపోయానండి అంటే అయ్యో అలాగాని కారు పంపించి నన్ను తీసుకెళ్ళి వండించి భోజనం పెట్టి పడిషం పడితే మాతర్లిచ్చి రెండు రోజులు సేద తీర్చి పంపించాడు మహానుభావుడు అని నేను అన్నాననుకోండి మీరేమనుకుంటారు అప్పుడు వరే ఈయన ఒకొక్క రోజు వాన వస్తే ఫోన్ చేస్తే కారు పంపించారని చెప్పి ఎంతమందికి చెప్తాడరే ఆయన ఈయనకి చాలా కృతజ్ఞత కలిగిన వాడు రా చిన్న ఉపకారం చేస్తే పొంగిపోతాడు అని మీరు నా మీద ఒక మంచి అభిప్రాయం పెంచుకుంటారా పెంచుకోరా కపటంతో చెప్పకపోతే ఇప్పుడు నేను ఒకరిని పూజించాను ఒక్కరిని నేను పూజించాను వేల మంది చేత పూజింపబడుతున్నాను వాడు కృతజ్ఞత కలిగిన వాడన్న భావనకి ఇంతమంది గౌరవిస్తున్నారు కాదు ఎవరు పూజ చేశాడో వాడు పూజింపబడతాడు కారణం ఏమిటంటే కృతజ్ఞత వలన ఏ కృతజ్ఞతకి అంటే ఈశ్వర ఈ శరీరం ఇచ్చినవాడివి నువ్వు ఈ వాక్కిచ్చినవాడివి నువ్వు ఈ కళ్ళు ఈ ముక్కు ఈ చెవులు ఈ నాలుక ఈ చర్మం ఈ లోపల శరీరం రాత్రి నిద్రపోయినప్పుడు ఆదమరిచి నేను నిద్రపోతుంటే రాత్రల్లా నువ్వు ఇక్కడ కూర్చుని ఊపిరితీసావా నీ తిన్నది జీర్ణం చేశావా తెల్లవారేటప్పటికి పిప్పి బయటికి వెళ్ళిపోవడానికి వ్యవస్థ చేశావా ఇంత ఉపకారం చేసి తెల్లవారేటప్పటికీ మళ్ళీ సంతోషంగా నేను ఉత్సాహంగా తిరిగేటట్టు చేసావా ఇన్ని చేసిన నీకు నేను కృతజ్ఞత చెప్పాలి స్వామి ఒక్కసారి వచ్చి ఒక నమస్కారం చేసి నీ రెండు పాదాల మీద నేను పువ్వులు వేసుకోవాలి ఇంత ఉపకారం చేసిన వాడిని వదిలేసి అక్కర్లేని విషయాలు నేను పట్టుకుంటే ముందు కాబట్టి ముందు నాకు న్యూస్ పేపర్ కాదు టీవీ కాదు నువ్వు కావాలి నీకు వచ్చి నమస్కారం చేయకుండా నువ్వు ఇచ్చిన శక్తి ఇతర విషయాలకు ఎలా నీ దగ్గర నైవేద్యం పెడతాను ఆ శక్తిని అందుకొచ్చి దీపం పెట్టి ధూపం వేసి గంధం అలది ఏదో ఆయనకి ఓ పండు నైవేద్యం పెట్టి చేశాను అనుకోండి ఇప్పుడు అందులో రెండు భావాలున్నాయి ఒకటి కృతజ్ఞత ఈశ్వరుని ఎందు కృతజ్ఞతాభావం ఉంది రెండవది వినయం ఉంది ఆయన అన్నీ కలిగిన వాడు అక్షయం ఆయన అన్నీ ఉన్నా తన కొరకని ఉంచుకునేవాడు కాడు ఆర్తితో వచ్చిన వాడు ఎవరు ఉంటాడో వాడికి ఇచ్చేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి వేడుకుంటే వాణ్ణి వేడుకోవాలి వాణ్ణి పట్టుకోవాలి కాబట్టి ఈ భావన ఉన్నదనుకోండి అప్పుడక్కడ సంభారములు ఎన్ని ఉన్నాయన్న దానితో సంబంధం ఉండదు అప్పుడు పూజ జపం కావచ్చు ఒకే విషయాన్ని పట్టుకొని జపం చేయచ్చు అందుకే వేదంలో ఉన్న చాలా చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఒక మహాక్రతువుగా చెయ్యవలసిన దాన్ని జపంగా మారుస్తుంది కొన్ని మీకు అంతవరకు ఎందుకు రుద్రం ఉంది రుద్రం బ్రహ్మాస్త్రం అంత గొప్పది దానితో తెల్లవారులేస్తే అభిషేకం చేస్తాం మీరు శివాలయంలో చూస్తూ ఉంటారు కానీ దాని యొక్క పూర్వాంగంలో మీరు ప్రార్థనకి సంబంధించిన విషయం చూస్తే మీకు ఒక గొప్ప రహస్యం కనపడుతుంది ఆపాతాళన స్థలంతభువన బ్రహ్మాండ్యోతిష్పాటికలింగిలసత్పూర్ నిషం రుద్రాను వాకాన్ జపన్ దీనితో అభిషేకమే చెయ్యక్కర్లేదు దీన్ని దర్శనం చేసి మేము శివలింగం ఎలా ఉంటుందని చెప్తున్నామో అలా దర్శనం చేసి ఈ రుద్రాధ్యాయాన్ని జపం చేసిన వాడికి కూడా ఇంతే ఫలితం వస్తోంది ఒకప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడు తన భార్య కుంట్లో బాగుండలేదని చెప్పాడు ఆయన అన్నారు నీకు రుద్రం వచ్చుగా తీర్థం ఇవ్వపోయావా అభిషేకం చేసి అన్నారు ఏమో స్వామి తట్టలేదు అన్నారు ఇప్పుడు ఇ అన్నారు ఆయన అన్నాడు మా మా ఊరు చాలా దూరం నేను మళ్ళీ వెళ్ళేటప్పటికేమో దాని పరిస్థితి ఉపద్రవంగా ఉంటే అయితే ఓ పని చేయి స్నానం చేసి సంధ్యావందనం చేసి తుంగానది ఒడ్డు కూర్చుని జపంచి రుద్రాన్ని అభిషేకమక్కల్ని జపంచేయి జపంచేసి ఏ తత్ఫలితం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణస్త అక్షతలు నీళ్లు విడిచిపెట్టిన తీర్థం ఏతుందో అది నీ భార్యని భావన చెయ్యి ఆమె చెయ్యి చాపిందని భావన చేసి మానసికంగా తీర్థమే అక్కడ భార్య కుదురుకుంటుంది విశ్వాసం ప్రధానం వాడా శక్తివంతుడు ఈ వినయము చేత అనుగ్రహిస్తాడని నమ్మి జపం చేయి ఆ బ్రాహ్మణుడు జపం చేశాడు అది గురువు ఎందు విశ్వాసం అది శ్రద్ధ అందుకు శంకర భగవత్పాదులు శాస్త్రస్యా గురువాక్య సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధ కవితాసిద్ధి ఎవస్తువుపలభ్యతే గురువుగారు ఒకటి చెప్తున్నారు అది పరమసత్యం శాస్త్రం ఒకటి చెప్పింది పరమసత్యం ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఏదో ఒక్క ఐదు నిమిషాలు విశ్రాంతి వచ్చి ఏం చెయ్యాలని ఏడు ఏడుస్తుంటే ఇప్పుడు ఈయనొచ్చి ఇదేదో జపం చేయమంటాడేమిటి అని అనలేదు రాముడు వచ్చినవాడు గురువు చెప్తున్నది శృణు గుహ్యం సనాతనం గురువు ఎప్పుడు తన నోటి వచ్చి చెప్పడు వేదాన్ని ప్రమాణం చేసుకుంటాడు వేదంలో సనాతనమైనటువంటి ఆ శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయాన్ని నేను ఉద్ధరించి నీకు చెప్తున్నాను అది గుహ్యం రహస్యం ఇప్పుడు నేను నీకు అందిస్తున్నాను దీన్ని జపంచే వెంటనే రాముడు అలాగే చేస్తాను ఎలా పూజయస్వ పూజయస్వ అంటే ఆ కృతజ్ఞతాభావంతో ఆ వినయంతో చూడు సూర్యుడి వంక ఎవరి సూర్యుడు ఎవరి ఆదిత్యుడు ఆ మాట అండంలో ఒక విశేషం ఆదిత్యుడు అంటే అదితి కుమారుడు అని బాహ్యార్థం మీరు ఎవరికోసం చూసినా అదే ఉంటుంది అదితి కుమారుడు సూర్యుడు అయితే అదితి కుమారులు దేవతలందరూ కూడా దేవతలందరూ కూడా అదితి కుమారుడే మరి వాళ్ళందరినీ ఆదిత్యులు అనకుండా ఆదిత్యుడు అనేటప్పటికీ సూర్యుడు అని ఎందుకంటా మరి వాళ్ళని కూడా ఆ పేరుతోటే పిలవాలి కదా మరి వాళ్ళని అనకుండా ఆదిత్యుడు అన్నాననుకోండి ఎవరండి అన్నాననుకోండి నిజానికి దేవతలందరూ కూడా అదితి బిడ్డలే కానీ సూర్యుడు అంటాం ఏమి ఆదిత్య సూర్యుడికి ఎందుకు అన్వయం అంటే దాని వెనక ఒక రహస్యం ఉంది లోకంలో చూడండి చాలా గౌరవాన్ని ఎంతో లోకంచేత పూజింపబడే వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తి సంతరించుకున్నాడు అనుకోండి వెంటనే సభలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే మీ అమ్మగారు ఏ నోములు నోచి కెందయా నిన్ను ఎంత గొప్ప కొడుకుని కిందయ్యా అంటారు అమ్మని స్మరిస్తారు మంచి బిడ్డన్ని చూడగానే అందరు దేవతలు కూడా నిజానికి విడివిడిగా కనపడినా ఎవరు ఎందుంటారంటే ఆదిత్యుడు ఎందే ఉంటారు సూర్యుడు ఎందే ఉంటారు అందరు దేవతలు చేసే పనిని నిజానికి చేసేవాడు ఎవరంటే సూర్యుడి అందుకే పరబ్రహ్మం కానీ ఆ పరబ్రహ్మము ఈ కన్నులకు కనపడదు అడగకపోయినా నీ కన్నులకు కనపడే పరబ్రహ్మం ఎవరంటే సూర్యుడు ఒక్కడే ఆయన్ని వదిలిపెట్టి మిగిలినవన్నీ ఎందుకు పరిగెడతావు కనపడుతున్న దానికి ఎదురుగుండా ఎందుకు నిలబడి నమస్కారం చేయవు కంటికి ముందుకు కదా అని అంత చులకన ఎదురుగుండా ఉంది కదా రోజూ చూస్తున్నాను కదా అని అనుకోకు రామా ఇవ్వాలో తెలుసుకున్నావు అది పరబ్రహ్మం దానికి స్వాగతం పలుకు అది రాకముందు నిద్రలే ఈశ్వరుడు వస్తున్నాడు అంతకన్నా ముందు నిద్ర లేచి సిద్ధంగా ఉండడం కృతజ్ఞత అంత ఉపకారం చేసినవాడు కనుక గురువుగారు వస్తున్నారు ఆయన రాకముందు సిద్ధంగా ఉండి ఆయన వచ్చేటప్పటికి నిలబడడం కృతజ్ఞత ఒక మహాత్ముడు వస్తున్నాడు ఆయన వచ్చేటప్పటికి లేచి నిలబడడానికి వీలుగా సిద్ధంగా ఉండడం కృతజ్ఞత ఆయన వచ్చాక లేవడం కృతఘ్ఞత కదూ కృతఘ్నఘ్నేవా జ్యోతిషాం పతయే నమ ఇన్ని ఉపకారాలు చేసేవాడు వస్తుంటే లేవకపోవడం వాడిని వదిలిపెట్టి వాడికి నమస్కారం చేయకుండా వాడికి కనపడుతున్నా ఎదురుగుండా తిరగడం కృతజ్ఞత నేను మీకు ఒక చిన్న ఉపకారం చేశాను అనుకోండి నేను మీకు ఒక రోజు కనపడ్డాననుకోండి మీరు అలా వెళ్ళిపోయారనుకోండి నన్ను పలకరించకుండా వెంటనే నా మనసు కుందుతుందా కుందా ఏమో నేను మహాకర్మిష్ఠునైతే ఏదో దాని గురించి పట్టించుకోనటువంటి గొప్ప స్థితప్రజ్ఞుడినైతే ఏమో లేకపోతే ఏమనుకుంటాను అంత ఉపకారం చేశాను కనీసం చూసావా నమస్కారం అయ్యా బాగున్నారా అని కూడా అడగలేదు అనుకుంటానా అనుకోనా అంటే ఏది తక్కువ ఉందో అది నా మీద పెట్టుకుంటుంటాను నేను సభలో మిమ్మల్ని నేను అలా అనుకోకూడదు అలా అనకూడదు అది పొరపాటు అది కాబట్టి నా మీద పెట్టుకు చెప్తుంటాను అనుకుంటానా అనుకోనా అనుకుంటాను అలా ఈశ్వరుడు తెల్లవారి లేస్తే అంత ఉపకారం చేసే పరబ్రహ్మం నువ్వు మా కంటితో చూడ్డానికి కనపడవు మా కంటితో చూడ్డానికి కనపడవు అని వెంపర్లాడే మనకి ప్రతిరోజు నేను కనపడుతున్నానని చెప్పి తానే కనపడుతున్నాడు తానే కనపడుతున్నప్పుడు కనీసం ఆయన వచ్చేటప్పటికీ సిద్ధంగా ఉండి కనపడగానే ఒక్క నమస్కారం చెయ్యకపోవడం మనుష్య జన్మలో ఏదో ఒక పెద్ద లోటేనా కాదా కాదు ఆయన అన్ని ఉపకారములు చేస్తున్నవాడు పరబ్రహ్మము అన్నిటికన్నా పెద్ద ఉపకారం కంటికి కనపడవలసిన అవసరం లేనివాడు కనబడుతూ రావడం వెలుగుల ముద్దగా మామూలుగా ఒక మూర్తిగా ఉన్నాడనుకోండి మీ కంటికి శక్తుండాలి చూడ్డానికి వెలుగు కంటిని ఆకర్షిస్తుంది అలా ఆకర్షించి కనపడుతున్నాడే కనపడుతున్నప్పుడు ఆయన పట్ల ఈ గౌరవాన్ని ప్రదర్శించు అది పూజయస్వ ఈ భావ నామాలు మొదలు పెడుతూ మధ్యలో హెచ్చరిక చేశాడు అగస్త్య మహర్షి ఈ శ్రద్ధతో వినుసుమా నేనేదో చెప్తున్నానని వినడం కాదు పరాకుగా వినకు అంటే ఒక గురువు చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి శిష్యుడి మీద ఈ ఒక్క మాటలో ఆదిత్య హృదయంలో అటు సూర్యభగవానుడి యొక్క దర్శన వైభవాన్ని చెప్పారు ఒక పక్క మనకి ఉండవలసినటువంటి శ్రద్ధ గురించి చెప్తున్నారు ఆ శ్రద్ధ నశించిపోయింది అనుకోండి ఎదురుగుండా పరబ్రహ్మమే వచ్చిన వాడు అక్కర్లేకుండా వీధిల్లో తిరిగి మిగిలిన వాళ్ళందరికీ నమస్కారాలు పెడతాను తప్ప సూర్యుడికొక్క నమస్కారం పెట్టడం అలవాటు కాలేదంటే నాకు మనుష్య జన్మ ఎత్తి కూడా ఎంత పెద్ద వైక్లభ్యాన్ని పొందిన వాడిని మహానుభావుడు కంటితో చూడడానికి వీలైన పరబ్రహ్మం వచ్చేటప్పటికొక్క నమస్కారం చెయ్యొద్దు కాబట్టి పూజయస్వ ఆ వినయంతో ఆ కృతజ్ఞతా భావనతో మనసు పరిపుష్టమై పరమ సంతోషంతో అడుగో అన్న భావనతో నమస్కరించు అంటే ప్రాతకాలంలో ఉపదేశం చేస్తున్నాడ కాబట్టి పూజయస్వ మరి వెనక్కి రెండు శ్లోకంలో ఈ శ్రద్ధతో చూడు రామ అంటే ఇప్పుడు నాకొక్కటి చెప్పండి నిజానికి యుద్ధరంగంలో ఉన్న రాముడికి ఉపదేశం చెయ్యడం వెనక అర్థం యుద్ధరంగంలో ఉన్న మనందరికీ కూడా ఉపదేశం చెయ్యడమే అని నేను మీకు నిన్నడి నుంచి చెప్తూ వస్తున్నాను అయినప్పుడు పైన చెప్పినటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనమాయువముత్తమం ఈ ఫలితాలన్నీ నాకు కూడా కావాలి అంటే నేను కూడా ఏం చెయ్యాలి ఆయనకే నమస్కారం చెయ్యమని అర్థం అందుకే వాల్మీకి మహర్షి జాతికి చేసినటువంటి మహోపకారం ఆదిత్య హృదయం అంత గొప్ప ఆదిత్య హృదయాన్ని మనకు అందించారు ఆయన అప్పుడు ఆయన పేరు ప్రారంభం చేశారు నేను మీతో ఇందాక చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నామములు గౌణములు ఒక్కొక్క గుణము ఆవిష్కృతమైతే అప్పుడు దాన్ని గౌణమై ఒక నామముగా వచ్చి ఆ పేరుతో పిలుస్తారు రస్మిమంతం మొట్టమొదటి పేరుతో పిలుస్తున్నారు ఎవరా సూర్యుడు అంటే ఆయన రశ్ములు కలిగినటువంటి వాడు రశ్మి అంటే కిరణ సమూహం కిరణములు ఆ కిరణములు ఆయన కరములు ఆయన చేతులు కిరణములై ఆ కిరణముల చేత వ్యాపిస్తాడు అంతటా వ్యాపించి అన్నిటినీ స్పృశిస్తాడు అన్నిటినీ స్పృశించి అన్నిటినీ పవిత్రం చేస్తాడు అసలు ఆ కాంతి వచ్చినప్పుడు ఆ సూర్యోదయం అయ్యేటప్పటికీ లోకంలో ఎక్కడెక్కడి వారికి కూడా ఎంత సంతోషం కలుగుతుందో అందున ఆ కిరణములకు ఒక గొప్పతనం ఉంది అది ప్రారంభంలో బాలసూర్యుని యొక్క కిరణములు ఏదో కొంత కాంతిని ప్రసరిస్తాయి అయన వెంట వెంటనే వెంట వెంటనే పుంజుకుంటాడు కదులుతూ ఆ కాంతి పుంజుకున్న తర్వాత ఆయన ముందు ఇతపూర్వం కాంతినిచ్చిన ఏదైనా సరే వెలవెలబోతుందండి ఇంక ఆ కాంతే నిలబడుతుంది ఈ కాంతి ఇంకా నిలబడదు అంతకుముందు ఇంట్లో ఒక దీపం వెలుగుతోంది అదే చాలా గొప్ప అంత వెలుతురిస్తోందని దాన్ని కాపాడుకున్నాం సూర్యోదయం అయిపోయింది ఇప్పుడు ఆయన కాంతి ముందు ఆ దీపం వీధి దీపం చంద్రబింబం తారకలు ఏవైనా సరే వెలవెలపోతాయంతే ఆయన ఒక్కడే అలా వెలుగుతూ ఉంటాడు అన్ని కిరణములతో ప్రకాశిస్తూ ఉంటాడు విశేషించి ఆ కిరణములు తాకినటువంటి కారణం చేత చైతన్య స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది అసలు నిజానికి రశ్మిమంతం అని మహర్షి మొదలు పెట్టడం ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏంటంటే ఆ కిరణముల ద్వారానే ఆయన ఈ లోకాన్ని సృష్టించడం దగ్గర నుంచి మోక్షం వరకు ఇస్తాడు సాధారణంగా భగవాను మూడు మూడు మూర్తులుగా చెప్పారనుకోండి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అంటాం అన్ని వేళలా అందరికీ మోక్షం రాకపోవచ్చు పునర్జన్మలోకి వెళ్ళిపోవచ్చు కానీ సూర్యుణ్ణి ఉపాసన చేసినటువంటి వారు లోపల ఉండేటటువంటి చీకటిని పోగొట్టుకుంటారు లోపల ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానము కలిగి జ్ఞానము కలిగిన కారణం చేత మోక్షాన్ని కూడా పొందుతారు అందుచేతనే శంకరాచార్యుల వారు షణ్మతస్థాపనాచార్యులై మహానుభావుడు ఆరు ఉపాసనా మార్గములను స్థిరీకరించారు ఈ ఆరు మూర్తులలో ఏ మూర్తిని పట్టుకున్నా నీకు మోక్షము వరకు ఇవ్వగలడు పరబ్రహ్మస్వరూపమల్ని ఒకటి శివుడు శైవం రెండు శాక్తేయము అమ్మవారి పూజ మూడు కౌమారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ గాణాపత్యము విఘ్నేశ్వరుడి పూజ ఐదు వైష్ణవం శ్రీ మహావిష్ణువుని అర్చన చేయడం అలాగే ఆరవది మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయడం ఇవి ఆరు కూడా సౌరమంటారు ఈ ఆరు కూడా మోక్షము వరకు ఒక యజమానిని తీసుకెళ్లగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి స్వరూపములు మళ్ళీ ఇందులో పరబ్రహ్మంగా మీకు వెలిగిస్తే తప్ప సుబ్రహ్మణ్య దర్శనం లేదు అసలు నిజానికి షణ్మతస్థాపనాచార్యులైనటువంటి శంకరాచార్యుల వారు పంచాయతన పూజలో ఐదుగురికే స్థానం ఇచ్చారు ఒకటి శివుడు రెండు అమ్మవారు మూడు సూర్యుడు నాలుగు గణపతి ఐదు విష్ణువు ఎవరు ప్రధానుల్ని చేసుకుని పూజ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని మధ్యలో పెట్టి మిగిలిన నలుగురిని చుట్టూ పెడతారు సుబ్రహ్మణ్యుడికి స్థానం ఇవ్వాలి అక్కడ ఆరాధనలో ఆరుగురిని చెయ్యొచ్చని చెప్పిన మరి సుబ్రహ్మణ్యుడిని ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన అగ్నిస్వరూపుడు మొదట వెలిగించిన దీపం సుబ్రహ్మణ్యస్వరూపం చిట్ట చివర ఇచ్చిన నీరాజనం సుబ్రహ్మణ్యస్వరూపం అసలు సుబ్రహ్మణ్యుడి సన్నిధానంలోనే పూజ జరుగుతుంది అందుకే ఇక సుబ్రహ్మణ్యుడికి మూర్తి ఉండాలి అని శంకరాచార్యులు వారు ప్రతిపాదన చేయలే అందుకే సాలగ్రామం కూడా చెప్పలా మిగిలిన ఐదుగురికి మూర్తులు పెట్టకపోతే ఐదుగురికి ఐదు మూర్తుల పనుపున ఐదు సాలగ్రామములు ఉంచుతారు అందుకే ఎందుకు ఉంచారో తెలుసా ఇది ఈ జాతి గొప్పతనం దేనికైనా ఇంట్లో చోటు లేదు అని మానే చెయ్యి ఉపద్రవం లేదు ఒక్క పూజ ఇంట్లో చోటు లేదని మాత్రం మానవద్దు అందుకు శంకర భగవత్పాదులు పంచాయతీని పూజని సాల గ్రామాల్లోకి మార్చారు మార్చేటప్పుడు కూడా ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే సాధారణంగా ఈ దేశమంతటా పూజింపబడేవాడెవరు అన్నదానికి వెంటనే చెప్పే సమాధానం ఏమిటంటే పరమశివుడు అందుకే ఈ దేశానికంతటికీ కూడా మధ్యలో ప్రవహించేటటువంటి నది ఏది ఉంటుందో ఆ నదిలో దొరికేటటువంటి సాలగ్రామం ఏది ఉందో ఆ సాలగ్రామే తీసుకొచ్చి పూజలో మధ్య భాగంలో పెడతారు అలాగే ఏదో సువర్ణముఖరీ నదిలో బంగారు తీగ లోపల ఉంటుంది ఆ బంగారు తీగ లాంటిది ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది సాలగ్రామం అది అమ్మవారికి సంబంధించినటువంటి సాలగ్రామం షోణానదిలో దొరికేటటువంటి సాలగ్రామం గంగానది సంగమం సోణభద్ర షోణానదిలో దొరికేటటువంటి సాలగ్రామం గణపతి సాలగ్రామం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడ స్నానం చేసి దోషిళ్లతో పైకెత్తారు గణపతి సాలగ్రామాలు షోణానదిలో గణపతి సాలగ్రామం దొరుకుతుంది అలాగే వెల్లం సూర్యశాలగ్రామం స్ఫటికం దొరుకుతుంది అక్కడ అది సూర్య సంబంధం స్ఫటికం అలాగే నేపాల్లో ఉండేటటువంటి గండకీ నదిలో విష్ణు సాలగ్రామం దొరుకుతుంది ఈ నాలుగు కానీ మధ్యలో ఉండేటటువంటి శివుడికి సంబంధించినటువంటి సాలగ్రామం ఏది ఉందో అది బాణం బాణం అంటే ధనుర్బాణాల్లో ఉపయోగించేది కాదు నల్లటి శివలింగం సాలగ్రామం ఉంటుంది దాన్ని మధ్యలో పెట్టి పూజ చేస్తారు అంటే శివుడు మధ్యలో పెట్టి చేయడానికి దేశం మధ్యలో కూడా నిజానికి శివ సాల గ్రామమే దొరుకుతుంది అంటే ఈ దేశము పూజామందిరం అయితే మధ్యలో ఉన్నవాడు శివుడు అంటే ఈ దేశం అనాదిగా ఎవరిని పూజ చేసింది అంటే శివుణ్ణి పూజ చేసింది అది గుర్తు ఇప్పుడు ఈ ఐదు సాల గ్రామాలు ఉన్నాయనుకోండి పూజామందిరం కూడా అక్కల్లా మా ఇంట్లో చూడలేదు అనద్దు ఓ చిన్న పెట్టి తీసుకుని ఐదు సాల ప్రతిరోజు పళ్ళెల్లో పెట్టి కడిగేసి తుడిచేసి కాస్త గంధము బొట్టు పెట్టి ఓ తులశాకు ఓ మారేడుదళం వేసి నీ దగ్గర ఏ ఉంటే నైవేద్యం ఓ బెల్లం గడ్డ నైవేద్యం పెట్టి ఈ ఐదు తీసుకెళ్ళి ఓ చిన్న పెట్టులో పెట్టి పెట్టి తీసి గూడు మీద పెట్టుకోని ఇంట్లో పూజ పూర్తవుతారు దేనికైనా చోట్లేదను పూజకి చోటు లేదు అనబద్ధం ఎందుచేత అంటే చిన్న పెట్టెతో పూజ చేయవచ్చు శంకరుల యొక్క పంచాయతన సిద్ధాంతం అంత గొప్పది ప్రతి ఇంట పూజ జరగాలి ప్రతి ఇంట గంట వినబడాలి అందుకోసం శంకర భగవత్మాదులు వైదికమైన మార్గాన్ని అంత కిందకి తీసుకొచ్చేసారు అయినప్పుడు మీరు ఒకటి గమనించండి ఈ పంచాయతన పూజలో సూర్యుడు ప్రధ ఒక ప్రధానమైనటువంటి స్వామి షణ్మతాలలో మోక్షమివ్వగలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు ఆయన యొక్క వెలుతురు అలా ఉంటుంది ఆయన యొక్క కాంతి అలా ఉంటుంది ఇక ఆ కాంతి ముందు వేరొక కాంతి నిలబడదు కానీ ఆ కాంతి ఎవరి యొక్క చెచ్చుని పాడుచేయుదో మధ్యందిన మార్తాండు నేను కంటితో అదే పనిగా చూస్తానంటేనే చెప్పలేను కానీ ఆయన కాంతి అన్ని చోట్లకి వచ్చి అందరినీ ఉద్ధరింపజేస్తుంది మనిషి పుట్టుక నుండి మోక్షము వరకు కూడా కిరణముల జరిగిపోతుంది సృష్టికర్త స్థితికర్త ప్రళకర్తల లక్షణం మూడూ కూడా ఆ కిరణముల ద్వారా చేస్తాడు ఆయన అది విశేషం అందుకే ఈ దేశంలో ఒక విచిత్రమైనటువంటి ఆచారం ఉండేది ఏది చాలా చాలా గంభీరమైనటువంటి తత్వం ఉంటుందో దాన్ని చాలా చిన్న విషయం కింద మార్చి పిల్లలతో పాటలు పాడించేవారు ఎందుకు పాడించేవారంటే చిన్నతనం నుంచి దాని వైభవం అర్థం కావాలి అని నాకు ఈ విషయం చెప్తుంటే ఒక విషయం స్ఫురణకు వస్తుంది మా చిన్నతనంలో పిల్లలందరితో పాట పాడిస్తుండేవారు ఏమిటి ఆ పాట అంటే ఏదో ఇలా గ్రీష్మ ఋతు వస్తున్నప్పుడు ఎండలు కాసేదిందుకురా మబ్బులు పట్టేటందుకురా మబ్బులు పట్టేటి ఎందుకురా వానలు కురిచేటందుకురా వానలు కురిచేది ఎందుకురా చెరువులు నిండేటి అందుకురా చెరువులు నిండేది ఎందుకురా పంటలు పండేటందుకురా పంటలు పండేటెందుకురా లోకులు బ్రతికేటందుకురా లోకులు బ్రతికేది ఎందుకురా స్వామిని కొలిచేది అందుకురా స్వామిని కొలిచేది ఎందుకురా ముక్తిని పొందేటందుకురా ఎండ దగ్గర ప్రారంభమై మోక్షం వరకు ఎలా ఎంత తేలికగా పిల్లలతో పాడించేవారు అంటే వాళ్ళకి ఆ సూర్యనారాయణ మూర్తి వైభవం అర్థం కావాలి ఏదో తెల్లవారి లేచి గడబిడపరుగులు కాదు తప్పకుండా ముందు జగ చెచ్చు ఆచార్య స్వరూపం మహానుభావుడు గురువు ఆయన యజుర్వేదాన్ని ఇచ్చాడు అంతటి మహానుభావుడు పైగా హనుమకి గురుస్థానంలో ఉంటారు గొప్ప వ్యాకరణాన్ని ఇచ్చారు అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యుడు గురువులకు గురువు అటువంటి సూర్యనారాయణ మూర్తికి లేచి నమస్కారం చేసినంత మాత్రం చైతన్య దీప్తి కలుగుతుంది అంతటి దీప్తిని ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఒక నమస్కారం పిల్లలు చెయ్యడం అలవాటు చేసుకోకపోతే ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం రమ్మంటే చదువు సంస్కారం రావద్దు సంస్కారముతో కూడిన చదువు ఏదుందో అది ఏడు తరాలు ఉద్ధరిస్తుంది గురుముఖత వచ్చిన విద్య సంస్కారం అనకు కారణమవుతుంది సూర్యకిరణములు సముద్రంలో ఉన్న ఉప్పు శుద్ధ జలాలుగా మార్చి మేఘాలుగా తెచ్చి వర్షించినట్టు ఆయన అనుగ్రహం కలిగినాడు కలిగిన నాడు బుద్ధిలో సంస్కారం ఏర్పడుతుంది ఆ సంస్కార వైభవం ఏర్పడాలి అంటే ఆ రశ్ముయి అసలు ఆ కిరణములతో వస్తున్నటువంటి సూర్యబింబం ముందు ఆబాల గోపాలము నిలబడి నమస్కారం చెయ్యాలి అందుకే అసలు శివుడు శివుడు అంటే మంగళకరుడు మంగళకరుడైనటువంటి శివుడు ఎక్కడుంటాడు అంటే ఆ సూర్యబింబంలోనే ఉంటాడు ఆ సూర్యబింబంలోనే నీలలోహిత రుద్రుడై ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన కాబట్టి అటువంటి సూర్యబింబాన్ని ప్రతిరోజు దర్శనం చెయ్యడం అనేటటువంటిది అలవాటై తీరాలి ఆ కిరణములు సామాన్యమైనటువంటి కిరణములు కాదు ఆ కిరణములతో ఆయన అనుగ్రహించకపోవడం మాట ఉండదు ప్రతి దాన్ని ఆయన స్పృశిస్తాడు అన్నిటినీ ముట్టుకుంటాడు ఆయన ముట్టుకున్నాడు కాబట్టి అది శుద్ధైందేమో తప్ప ఆయన ముట్టుకున్న కారణం చేత ఆయనకి మాత్రం అపవిత్రత రాదు పైగా మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఒక విశేషం ఉంది సాధారణంగా అగ్నిపుటం పెట్టారండి అంటుంటారు అగ్నిపుటం కాకుండా ఇంకో రెండు పుటాలు ఉన్నాయి సూర్యపుటం చంద్రపుటం అంటారు మళ్ళీ ఇందులో సూర్యపుటం పెట్టినటువంటి ఏ పదార్థమైనా సరే మనిషి ఆరోగ్యానికి ఢోకాలేని రీతిలో నిలబడి ఆయుర్దాయాన్ని కాపాడుతుంది అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు సూర్యపుటం పడాలి పదార్థానికి సూర్యపుటం పడ్డం అంటే దాని అర్థం అత్యంత ప్రధానమైనవి ఏవి ఉంటాయో అవి సూర్య తప్తం చేస్తారు అప్పడా ముందు మూకుట్లో నూనెలో వేయించుకోవడం కన్నా ముందు దాన్ని పిండి చేసి ఒత్తి సూర్యకిరణాలకు ఎదురుకుండా పెడతారు సూర్యకిరణాలు పెడితే ఏదో పల పలలాడుతూ విరిగిపోయేటట్టుగా అయిపోతాయి జాగ్రత్తగా డబ్బాలో పెట్టి ఒక్కొక్కటి చేసి అమ్మ ఆ కుంపటి మీద కాల్చి కొద్దిగా నూనె రాసి వేస్తే ఇంత అన్నం తినేవాడు అంత అన్నం తింటాడు ఆ సూర్యపుటం పెడితే తయారవుతుంది దానికి ఓషధీతత్వం వస్తుంది అలాగే గుమ్మడి విశేషమైనటువంటి జీర్ణశక్తిని ఇచ్చి సూక్ష్మక్రిముల్ని నివారిస్తుంది దాన్ని కూడా పచనం చేరి వండరు వండకుండా సూర్యరశ్మి చేత తప్తం చేస్తారు ఉడియాలంటారు కదా సూర్యపుటం పెడతారు ఉరుగులు సూర్యపుటంతో చేస్తారు ఏడాదంతా నిలవాలనుకున్నటువంటి పదార్థాలకి సూర్యపుటం పెడతారు అంటే ముక్క తీసుకెళ్ళి ఎండలో పెడితే ఉరుగైతే భూజు పట్టదు ఏడాది నిలవంటుంది మళ్ళీ ఎప్పుడెప్పుడు భర్తకి బిడ్డలకి ఆరోగ్యం నిలబడడానికి అవసరం అనుకుంటుందో అప్పుడప్పుడు ఆ మామిడికాయతో ఇంటి ఇల్లాలు వంట చేసి వాళ్ళకి వడ్డిస్తుంది కాబట్టి వి సూర్యపుటంతో ఉపయోగిస్తాడు ఆ సూర్యుడు ఒక ఉపకారం కాదు ఆయన యొక్క కిరణ స్పర్శ చేత అంతటి మహోపకారాన్ని చేస్తూ ఉంటాడు ఓ రామ అదిగో అంతటి మహోపకారం చేసేవాడు అదిగో నీ ఎదుట ప్రకాశిస్తున్నాడు పరబ్రహ్మం అంతటి మహోపకారి సాధారణంగా మీరు లోకంలో చూడండి రెండు లక్షణములు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెప్తే మీకు తృప్తి ఉంటుంది ఒకటి ఆయన వినాలి మీరు వచ్చి నాకు ఏదో కష్టం చెప్తున్నారనుకోండి నేను ఇటుపక్కకి తిరిగి ఇంకోటి ఏదో వింటున్నాననుకోండి మీరు చెప్తున్న వారికి చాలా బాధ కలుగుతుంది నేను ఇంత కష్టం చెప్తుంటే ఆయన అటు తిరిగి ఇంకొకటి ఏదో వింటున్నారు లేకపోతే నేను రెండు చెవుల్లో దూదులు ఎట్టుకున్నాను అనుకోండి అంటూ విని అన్నాను అనుకోండి అసలు విన్నానా వినలేదా ఎవరికి తెలుసు తెలీదు లోకంలో ఉన్న దేవతామూర్తులు అందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కర్ణాభరణాలు ఇట్టుకుంటారు ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం శుల్ప కర్ణం ఏనుగు చెవులు కాబట్టి ఏమీ పెట్టుకోడు ఆడిస్తూ వింటాడు అందుకే విఘ్నేశ్వరుడికి చెప్పడం అంత సంతోషం ఎవరికి చెప్పినా రాదు రెండు మన ఎదురుకుండా అలా నిలబడి వినేవాడు ఎవరంటే సూర్యభగవానుడు ఆయనకి చెప్పుకున్నంత తృప్తి ఇంకొకటి వినాయకుడి దగ్గర కూడా రాదు ఎందుకో తెలుసా నేను ఒక విషయం మీతో చెప్పాననుకోండి కష్టం వచ్చి చెప్పగానే మీరు చెలించిపోయి ఏం బెంగపెట్టుకోకండి కోటేసరారు మీరు నమ్ముకున్న భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడని మీరు రెండు చేతులేసి నా భుజాల మీద ఇలా తట్టారనుకోండి నాకు ఎంత సంతోషంగా ఉంటుంది కిరణములు కర్రములు చేతులు అయినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పాను అనుకోండి ప్రాతకాలంలో ఉదయిస్తుండగా ఆయనకి ఏదో కష్టం చెప్పుకునే నమస్కారం చేశాను అనుకోండి ఆయన కిరణములు నా ఒంటి మీద పడతాయి అంటే ఆయన చేతులతో ఇలా తట్టి ఏం బెగబెట్టుకోకపోయో నేనున్నాను కదూ అంటున్నాడు ఇంక దేనికి బెంగ అంతటి ఉపశాంతినివ్వగలిగినటువంటి బింబం పరబ్రహ్మస్వరూపం అదిగో ఆ సూర్యనారాయణుడు అదిగో ఆదిత్యుడు రశ్మిమంతం మనం కాదయ్యా ఈ శాంతి పొందిన వాళ్ళు ఎవరో తెలుసా బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు పరమశివుడు వీళ్ళు ముగ్గురు సూర్యుడు ఉన్నాడు కదా అని చెప్పి పరమప్రశాంతంగా కాలం గడిపేస్తు ఉంటాడన్నాడు మయూరకవి మయూరకవిని ఒక మహానుభావుడు ఆయనకి కుష్ఠవ్యాధి వచ్చింది ఒకప్పుడు వస్తా వ్యాధి ఎలా పోతుందన్నారు వ్యాధి పోవాలంటే ఒక్క సూర్యోపాసన చేత పోతాయి అనేక వ్యాధులకు పరిష్కారం సూర్యోపాసన అసలు నిజానికి ఆరోగ్యమే ఆయన అనుగ్రహం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అందుకే ఆయన నమస్కార ప్రియుడు ఒక్క నమస్కారం చేస్తే ఆయనకి దండం పెట్టేవాడు లేరు కాదు దాని ఉద్దేశం అత్యంత సులభుడు తేలికగా వశుడవుతాడు ఇలా అంటే చాలు మనస్ఫూర్తిగా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పదకొండవదైన బుద్ధిస్థానాన్ని ఇలా అంటే చాలు అందుకే సూర్య నమస్కారాలని ప్రత్యేకంగా ఒక ప్రయోగం మనకి సనాతన ధర్మంలో పూర్వం పిల్లలకి కూడా నేర్పేవారు ఆ సూర్య నమస్కారాలు అందులోనే వ్యాయామం కూడా ఇమిడి ఉంది సూర్యకిరణములలో ఉండేటటువంటి తేజస్సుని శరీరం ప పుచ్చుకోవడానికి వీలుగా అందులో మార్గాన్ని వ్యవస్థీకృతం చేస్తారు అటువంటి సూర్యుడు ఎవరున్నాడో ఆయన కిరణముల చేత ఇన్ని కార్యములను చేస్తున్నాడు కాబట్టి అసలు నిజానికి ఎవరు చెయ్యాలో ఆ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త పరమప్రశాంతంగా ఉన్నారన్నాడు మయూరకలు ఆయనక మయూర శతకం చేసిన తర్వాత కుష్టవ్యాధి పోయింది ఆఖరి భద్యం రాయగానే పోయింది ఆయనకి అంత గొప్ప అనుగ్రహం సూర్యనారాయణమూర్తిని ఆయన ఏమిటంటే లోకంలో సూర్యోపాసనం చేసి అభ్యున్నతిని పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఆంధ్రదేశానికి చెందిన సర్వమంగళ శాస్త్రి గారు ఒకప్పుడు పూరి క్షేత్రానికి వెళ్ళారు పూరి క్షేత్రానికి వెడితే జగన్నాథస్వామి వారి ప్రసాదాన్ని రావ్యాకులో పెట్టారు పెడితే తింటున్నారు కూర్చుని తింటుంటే ఎవరో ఒక వఢ్ర వచ్చాడు ఈయన కొంచెం ఇబ్బంది పెట్టాలని ఆయన అన్నాడు అయ్యో రావాయకులో ప్రసాదం తింటున్నారా రావ్యాకు స్వామి పడుకునే ఆకు కదూ ఆయన ఆయన పడుకునే శయనం కదూ వటపత్ర షాయి రావ్యాకు మీరు పడుకుంటాడు కదా అటువంటి స్వామి పడుకునేటటువంటి ఆకుని అదే మర్రి దాన్ని మీరు అందులో పెట్టుకుని ప్రసాదం తింటున్నారా తప్పు కదా స్వామి పడుకునేటటువంటి శయనాన్ని మీరు ఎంగిలి చేశారా అన్నాడు ఆయన కోపం వచ్చింది సర్వమంగళ శాస్త్రి గారి కోపం వచ్చి ఆయన అన్నారు నేను స్వామి పడుకునేటటువంటి ఒక ఆకుని ఎంగిలి చేశాను మీరు స్వామి అవతారాల్లో ఒక అవతారాన్ని మింగేస్తారు కదా అన్నాడు ఎందుకంటే ఓట్రదేశంలో ఒక ఆచారం ఉంది చాపని జలపుష్పం అంటారు నీటి పువ్వు అని చెప్పి తినేస్తారు చేపని మీరు అవతారాల్లో ఒకటి కదా మరి మత్స్య అవతారం మీరు ఒక అవతారాన్ని తినేస్తున్నారు కదా అన్నారు సర్వమంగళ శాస్త్రి ఇద్దరి మధ్య వాదన ప్రబలింది ఆ వాదనలో ఈయన ఏం చేశారంటే చటుక్కున జగన్నాథస్వామి ప్రసాదాన్ని అవమానించారు ఆ కోపంలో క్రుద్ధపాపం నకుర కృద్ధూ హన్యాద్గురువు నపి క్రుద్ధ ఋషయావాస నరం సాధు నదిక్షిపేత్ ఆ కోపం వచ్చేసిన వాడికి ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు చటుక్కున జగన్నాథస్వామి ప్రసాదాన్ని తిరస్కరించి అవమానించారు అవమానించగానే దృష్టిపోయేది పోగానే ఆయన సూర్యనారాయణ మూర్తిని ఉద్దేశించి శ్లోకాలు చెప్పారు వెంటనే మళ్ళీ చూపొచ్చేసింది సూర్యుడు అంత తేలికగా అనుగ్రహిస్తాడు మీరు కావ్య పురాణాలని పరిశీలనం చేస్తే ఆయన అనుగ్రహము వలన మాత్రమే కష్టములను గడిచినటువంటి వాళ్ళు మీకు ఎందరో కనపడతారు లోకంలో అసలు మహాభారతంలో ధర్మరాజు గారికి పెద్ద అర్థ సంకటం వచ్చింది ఒకప్పుడు ఆరణ్య పర్వంలో ఆయన వెంట కొన్ని వేల మంది బ్రాహ్మణులు వెళ్ళారు వీళ్ళందరికీ అన్నం పెట్టడం ఎలా అన్న సమస్య వచ్చింది అప్పుడు సూర్యోపాసన చేశాడు సూర్యభగవానుడు వచ్చి అక్షయ పాత్ర ఇచ్చాడు ధర్మం కదూ ఆకరణ ఇంటి ఇల్లాలు తింటుంది నీ భార్య ద్రౌపదీదేవి ఇందులో ఆకరణ భోజనం చేశాక ఇక ఆ రోజున అన్నం ఇవ్వదు ఆమె తిననంత సేపు ఎంతమంది అతిథులు వచ్చినా ఇందులోంచి పదార్థాలు వస్తూనే ఉంటాయి ఆ అక్షయ పాత్ర వలన ఇన్ని వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి తేజస్సుని సంతరించుకుని ధర్మరాజు గారి కురుక్షేత్రంలో గెలిచాడు కారణం ఎవరు మహానుభావుడు సూర్యనారాయణమూర్తే ఒకటా రెండా ఎన్ని సందర్భాలలో ఎంతమందిని అనుగ్రహించాడు ఆ కృతజ్ఞతా భావము మనసులో ఉంటే చాలా అందుకని పూజయస్వ ఆ భావన లేకుండా ఏదో యాంత్రికంగా చదవద్దు ఆ కృతజ్ఞతాభావంతో ఒక్క నమస్కారం చేయించాలి వివస్వంతం ఇందాక నేను మీతో మాట అన్నానే అది మయూరక విభావనే ఆయన ఉన్నాడు కాబట్టి బ్రహ్మగారు విష్ణువు శివుడు పరమ ప్రశాంతంగా జీవితం సంతోషంగా ఆనందంగా గడిపేస్తుంటారట బ్రహ్మగారు సృష్టి చెయ్యాలి సృష్టి చెయ్యాలంటే ఎప్పుడూ ఏదో కొత్త జీవుణ్ణి ఒక శరీరంలోకి ప్రవేశపెట్టాలి వాడు చేసిన కర్మ ఏమిటో చూడాలి దానికి తగిన శరీరాన్ని నిర్మాణం చేయాలి అందులో పెట్టాలి ఆ లలాటమనందు వాడు ఏమనుభవించాలో రాయాలి ప్రారంభాన్ని నిర్ణయం సంచితంలోంచి తీసేయాలి ఈ జీవుణ్ణి ఎవరి కడుపులోకి వెళ్లాలో చూడాలి ఆ కడుపులోకి పంపించాలి వాడి ప్రారంభం అనుభవించడానికి శరీరం ఇచ్చి పంపించాలి అదే పని అలా తెస్తూనే ఉండాలి రాస్తూనే ఉండాలి సృష్టి చేస్తూనే ఉండాలి పంపిస్తూనే ఉండాలి ఒక రకమైన ప్రాణిన ఎన్ని శరీరాలు సృజించాలో కానీ ఆయన్ని ఎప్పుడు చూడండి ఎప్పుడైనా అలా పట్టుకునే ఏదో రాసుకుంటూ కనపడతాడా హాయిగా పద్మంలో కూర్చుని ఇలా రెండు చేతులు ఒళ్ళో పెట్టుకుని అర్ధని మీలిత నేత్రాలతో నాలుగు ముఖాలతోటి వేదం చెప్తూ తనలో తాను రమించిపోతుంటాడు ఎందుకని సృష్టికర్తగా తాను చేయవలసిన కర్తవ్యాన్నంతటినీ కిరణములతో సూర్యనారాయణ మూర్తి చేసేస్తున్నాడు అందుకుని సృష్టికర్త సంతోషంగా ఉన్నాడు ఇక స్థితికర్త శ్రీ మహావిష్ణువు లోకంలో ఎవరికైనా ఆపదొస్తే వెంటనే రక్షించడం విష్ణువు యొక్క కర్తవ్యం అది సూర్యనారాయణమూర్తి చేస్తున్నాడు మహాభారతంలో విరాటపరమంలో ద్రౌపదీదేవికి తప్పలేదు కీచకుడి యొక్క గృహానికి వెళ్ళవలసి వచ్చింది ఆ కీచకుడి యొక్క అక్కగారు ఒత్తిడి చేసిన కారణం చేత చేత పాత్ర పట్టుకుని మద్యం తీసుకురావడం కోసం ఆయన ఇంటికి ఎడుతోంది ఆవిడికి తెలుసు కీచకుడి ప్రవర్తన సరిగా ఉండదని ఎవరు తనని రక్షించేవారు మహాపతివ్రత అదే ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆ వినయం ఉంటే ఆ భావం ఉంటే ఉత్తర క్షణంలో స్థితికర్తయ్యై విష్ణువై కాపాడతాడు ఒక్క నమస్కారం చేసిందంటే సూర్యుడి వంక తిరిగి నా పాతివ్రత్యాన్ని రక్షించు నేనే కీచక మందిరంలోకి వెడుతున్నాను నన్ను రక్షించే ఇక్కడ ఎవరు లేరు అజ్ఞాతవాసం నడుస్తోంది భగవన్ మీరు తప్ప నాకు దిక్కు లేరండి వెంటనే ఎవరికీ కనపడకుండా ఉండేటటువంటి ఒక గొప్ప రాక్షసుని పంపించాడు నిజానికి ద్రౌపదీదేవితో లేదు కీచకుణ్ణి ఆయన తోసేస్తే పడిపోయాడు ఎంత పడిపోయాడంటే లేచి సర్దుకునే లోపల ద్రౌపదీదేవి పారిపోయింది అందుకు నిలబడింది భారతం లేకపోతే ఏమవునో ఆవిడ శాపం ఇచ్చేస్తే అసలు అజ్ఞాతవాసం భంగం అయిపోను కానీ సూర్యనారాయణమూర్తి కాపాడి నడిపించాడు మహానుభావుడు అటువంటి సూర్యుడి పట్ల కృతజ్ఞతతో వినయంతో ఒక్క నమస్కారం చెయ్యి నిన్ను కాపాడతాడు ఆయన విష్ణువై లోక సంరక్షణం చేస్తున్నాడు అందుకని శ్రీ మహావిష్ణువు పరమ సంతోషంగా పాలసముద్రంలో హాయిగా ఆదిశేషుడి మీద భార్యతో కాళ్లు పట్టించుకుంటూ పడుకున్నాడు మరి లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాదివ్యమహిషీకరం ఆరుణ్య సంక్రమణిశం ప్రపద్యే అంటున్నావా లేదా తెల్లవారులేస్తే తల్లి పాదసంవాహనం చేస్తుంటే హాయిగా ఆదిశేషుడి మీద లా పడుకుని ఉంటున్నాడు ఎందుకని ఈయన చెయ్యవలసిన కర్తవ్యాలన్నీ అదిగో ఆయన చక్కగా చేసి పెట్టేస్తున్నాడు కాబట్టి బ్రహ్మకర్తవ్యాన్ని ఆయనే చేస్తున్నాడు విష్ణు కర్తవ్యాన్ని ఆయనే చేస్తున్నాడు ఇక శంకరుడి కర్తవ్యం జ్ఞానం ఇవ్వాలి లోకానికి స్వల్పకాలిక ప్రళయం అంటే నిద్రపుచ్చాలి నిద్రపోవంత ఏం చేస్తాం లైట్లన్నీ ఆర్పేసి చిన్న దీపం ఒకటి దీపం నేను ఇంట్లో పడుకోకూడదు కాబట్టి చిన్న దీపం పెట్టుకుంటాం సూర్యుడు ఏం చేస్తున్నాడు మీ అందరూ బజ్జోండ్రా అని చెప్పి తాను పక్కకెళ్ళి చిన్న దీపం వెలుతురి చంద్రబింబాన్ని పెట్టి తన ప్రకాశం చేత దాన్ని వెలిగించి తాను పక్కకి తప్పుకుని నిద్రపుచ్చుతున్నాడు మరి శివుడు లేదా ఆత్యంతిక ప్రళయంలో శంకరుడు జ్ఞానమిచ్చి మోక్షం ఇస్తాడు అనుగ్రహం అటువంటి శంకరుడు చేసేటటువంటి పనిని సూర్యనారాయణమూర్తి జ్ఞానకారకుడై అంతత్తిమిరాన్ని పోగొడుతున్నాడా లేదా మహాగురు స్వరూపమై ఉన్నాడు ఉన్నప్పుడు మరి అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన శంకరుడు అయ్యాడు కాబట్టి శంకరుడు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళామనుకోండి నేను ఒక్కడనే వెళ్ళాలనుకోండి పాప అది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు అని అస్తమానం గుర్తొస్తుంటే ఏం సంతోషం అది సంతోషం అస్తమానం రమ్మంటే అబ్బా మీకంటే అస్తమానం ఇలా ప్రవచనాలను వెళ్ళడం అలవాటు కానీ ఇంట్లో కొద్దిగా పనుంది చుట్టాలు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఈసారికి మీరొక్కరు వెళ్ళండి అనొచ్చు ఎప్పుడైనా అలా ఎప్పుడైనా అంటే తను విహారం చేసేటప్పుడు అంత సంతోషంగా ఉండని శంకరుడు తన శరీరంలో అర్ధ అర్ధ శరీరం పార్వతీదేవికి ఇచ్చేసి రానండడానికి వీల్లేదుగా ఇంకో పనుందనడానికి వీల్లేదుగా అర్ధ శరీరం పార్వతీదేవికి ఇచ్చేసి చక్కగా హిమవత్పర్వతం మీద ఉత్సాహంగా తిరుగుతుంటాడు ఎందుకని ఆయన చేసే పని ఇని చేసి పెట్టేస్తున్నాడు కాబట్టి ఇన్ని దేనితో కిరణములతో రశ్మిమంతం అంతటి మహోపకారం నీకు నాకు కాదు రామ సృష్టికర్తకి స్థితికర్తకి ప్రజకర్తకి చేస్తున్నాడు వాళ్లే ప్రశాంతంగా ఉన్నారంటే ఈయన కారణం అటువంటి వాడు నిన్ను రావణుడి విషయంలో యుద్ధంలో గెలిపించలేడని ఎందుకు అనుకుంటున్నావు ఏది ఒక్క నమస్కారం చెయ్యి చాలు ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు ఇప్పటి నీలో ఏ ఉన్నటువంటి ఏ శక్తి నీకు జ్ఞాపకాన్ని రాకుండా శోకము కప్పి చింతగా మార్చిందో ఆ చింత తొలగుతుంది ఉత్సాహాన్ని పుంజుకుంటావు అంతే స్ఫురణకు వస్తాయి రావణ కాబట్టి పూజయస్వ వివస్వం ఆ పూజ ఆ రశ్మిమంతం సముద్రంతం అటువంటి సూర్యుడికి ఉదయించే లక్షణం ఉన్నది నిజానికి ఆయన కాదు ఉదయించేది ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్నప్పుడు తన చుట్టూ తాను తిరగడంలో రెయింబ ఏర్పడుతున్నాయి నిజానికి సూర్యునికి ఉదయము లేదు సూర్యునికి అస్తమయమూ లేదు కానీ ఆయనే పరబ్రహ్మమై భూమి తన చుట్టూ తాను తిరిగేటట్టుగా చేసి రాత్రింబ వాళ్ళు ఏర్పాటు చేసి లోకాన్ని కాపాడుతున్నాడు అదే రోహిణీ కార్తితో రాత్రి పగలు ఉండిపోయింది అనుకోండి పడగలవా రాత్రి అంటూ కాబట్టి అమ్మయ్యా అని వీధరుగు మీద కొచ్చికొచ్చుని ఇవాళెంత ఉష్ణోగ్రత అని చెప్పుకుని ఎండుటాకులు కాలిపోతున్నాయే బాబోయ్ గోడలు వేడిక్కిపోయి అని శుభ్రంగా ఉన్న చొక్కా బలీను కూడా విప్పేసి ఓ తువ్వాలోటి భుజం మీద వేసుకుని అది పెట్టి విసురుకుంటూ వీధిలో నొలక మంచం వేసుకు పడుకుని ఆనందపడిపోతున్నాడు చంద్రబింబాన్ని చూస్తూ ఏదో గుర్తొచ్చిన పద్యాలు చెప్పుకుంటూ ఆయన పక్కకి తప్పుకోవడం బట్టి కదా దానికోసమని భూమి తన చుట్టూతో తిరిగేటట్టు చేశాడు తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ నిరుతువుల కోసమని ఇన్ని చేసేటప్పుడు నిజానికి ఆయనకి ఉదయించడం అన్నమాట అన్వయం కాకపోయినా భూమి తన చుట్టూ తాను తిరగడంలో ఉదయం వేళలో సూర్య ఉదయం కనబడుతోంది ఆ సూర్యోదయం సామాన్యం కాదు అది అక్కడ మహానుభావుడు అగస్త్యుని యొక్క హృదయం సముద్యంతం ఆ సూర్యోదయం ఉన్నదే రామ అది పరమాత్మ అసలు అది చైతన్య స్ఫోరకం శంకరాచార్యుల వారు సౌన సౌందర్యహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట వాడతారు అమ్మవారి విషయంలో అవిద్యానామంతస్తిమిరమిరో ద్వీపనగరీ జడా చైతన్య స్థకమకరం దశ్రుతి దరిద్రామణిగుణనికా జన్మజలధ నిమగ్నా మురీపురాహస్యవతి అంటారు ఆవిడ విషయంలోట ఆవిడ ఎంత ఉపకారం చేస్తుంది అంటే అవిద్యానామంత స్థిభిరమిరో ద్వీపనగరీ జడానాం చైతన్య స్థబ మకరంద శృతి చెరీ ఏదో లోపల నుంచి మకరంధం ఒక్కసారి పైకి వెల్లువల పైకి టన్నేస్తే ఎలా ఉంటుందో ఆవిడ జడుని చైతన్య ప్రవాహం చేయిస్తుంది అలా ఉంటుంది సూర్యోదయం అసలు సూర్యోదయం అనేటటువంటిది తనంత తానుగా పరమాద్భుతమైనటువంటి కాలం సూర్యోదయాత్ పూర్వం ఉండేటటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటారు బ్రాహ్మీ అంటే సరస్వతీదేవి ఆ సమయంలో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వాతావరణంలో ఉంటుంది అందుకే ఆ సమయంలో ధ్యానం చేసిన పూజ చేసిన మనసు తనంత తానుగా నిలబడి ఈశ్వరానుగ్రహాన్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అంత పరమ పవిత్రమైన బ్రాహ్మీ ముహూర్తం తర్వాత ఆయన ఉదయిస్తాడు ఆయన ఉదయిస్తున్నాడు సూర్యబింబం వస్తోంది అనేటప్పటికే పరమాద్భుతాలు జరిగితే అసలు కిరణ ప్రసారం జరుగుతుంటే ఎందుకో తెలుసా దాని చేత ఒక్క భూలోకమే తరిస్తోందని మీరు అనుకోకండి వేదం ఆయన విషయంలో ఒక అద్భుతాన్ని చెప్పింది ఆయన నుంచి అనంతమైనటువంటి కిరణములు భూమండలమంతా పడతాయి ఇవి కాకుండా ఏడు సమూహములైనటువంటి కి కిరణములు పైకి లేస్తాయి ఇలాగా ఆ పైకి లేచినటువంటి కిరణములు భువనాన్నంతటినీ కూడా ప్రకాశింపచేస్తాయి ఎలా ప్రకాశింపచేస్తాయి అంటే అందులో ఒక వలయానికి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి తెగకి సంబంధించిన కిరణములకు సుషుంనము పేరు ఆ సుషుంనము కిరణములు పడినటువంటి కారణము చేత జడములన్నీ కూడా చైతన్య దీప్తిని పొందుతాయి నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో జడము అంటే ప్రాణము లేనిది కాదు ప్రతిస్పందన లేనిది అందుకే లోకంలో జడుడిగా ఉన్నాడనుకోండి కొంతమంది చూడండి స్కూల్కి వెళ్ళి వస్తారు పిల్లలు వరే ఏం చెప్పారా అని అడిగాడు అనుకోండి వాడు ఏం చెప్పడం మాట చెప్పడం వాడు అక్కడికి వెళ్ళి బుద్ధిగా కూర్చుంటాడు ఏమీ లోపలికి ఏం చెప్పారా చెప్పడం స్పందించడు ఒరే తెల్లవారుజాము లేవరా తల్లి తండ్రి తల కొట్టుకున్న లేవడం ఒరే చదవరా చదవడు వ్రాయరా వ్రాయుడు దేనికి ప్రతిస్పందన ఉండదు కొట్టండి దెబ్బలు తింటాడు తండ్రి నుంచి ఉంటే ఓ కుర్చీ వేస్తాడు తప్పించి అసలు ఏది చెప్పాడో దానికి ప్రతిస్పందించడు ఆ జడత్వం ఉన్నదనుకోండి తల్లితండ్రులకి సమాజానికి కూడా ఉపయోగపడడం ప్రతిస్పందించాలి అది ఎక్కడ వరకు ఉండాలి అంటే తన ఒక్కడి కొరకు కాదు సమాజం కొరకు కూడా సృజనాత్మక శక్తితో ప్రతిస్పందించగలగాలి అలా ప్రతిస్పందించగలగడం భగవతి యొక్క అనుగ్రహం వాళ్ళు వైతాళికులు అవుతారు సమాజానికి అందరూ ఊరుకుంటే గాంధీగారు ఒక్కరే దేశ స్వాతంత్ర్యం కోసం ఎందుకు నడుంబిగించాలి అందుకొకదు జాతిపిత అయ్యారు మహానుభావుడు ఎవరిలోనూ ఉంటుందా ప్రతిస్పందన శక్తి వాళ్ళు స్పందిస్తారు ఆ స్పందన రావాలి అది ఇవ్వగలిగిన వాళ్ళని ముగ్గురునే చెప్తారు శాస్త్రంలో మొట్టమొదటిది ఎవరు అంటే పరదేవత శారద కామాక్షి అమ్మవారు ఆవిడ ఇస్తుంది అందుకే జడానాం చైతన్య స్థకమకరంద ప్రతిస్పందన లేనివాడిలో ప్రతిస్పందన కల్పిస్తుంది ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి నేను వెళ్ళాలి నేను వినాలి నేను చదవాలి నేను సాధించాలి నేను ఎందుకు చేయలేను ఆ పట్టుదల తాను మంచి విషయాలు వెతుక్కుంటాడు వింటాడు అలా చెయ్యడానికి ప్రయత్నిస్తాడు ఊరికే వినేసి వెళ్ళిపోయారు అనుకోండి ఏది రాలేదు ఏమిటి ఉపయోగం ఎంత విన్నారన్నది ప్రధానం కాదు ఎంత చెప్పానన్నది ప్రధానం కాదు నేను ఎన్ని ఎన్ని రోజులు ఆదిత్య హృదయం చెప్పానన్నది ప్రయోజనం కాదు మీరు ఎన్నాళ్ళు విన్నారన్నది ప్రయోజనం కాదు నేను ఐదు రోజులు చెప్పినా యాభై రోజులు చెప్పినా మీరు నేను పొద్దున్నే సూర్యుడికి నమస్కారం చెయ్యగలిగితే మనందరికీ ఆతిత్య హృదయం వంట అది కాని నాడు నేను ఆరు నెలలు చెప్పినా మీరు నమస్కరించినప్పుడు నేను నమస్కరించినప్పుడు అది చెప్పుకోవడం వ్యర్థం అప్పుడు జడులమైనట్టు ప్రతిస్పందన శక్తి లోకంలో జీవులకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ సుషుమ్మానబడేటటువంటి కిరణ సముదాయంలోంచి వస్తుంది అది ఒకచోట కాదు అన్ని లోకములలో ఉన్నటువంటి జీవులలో ప్రతిస్పందన శక్తిని పెంచగలిగినటువంటి చైతన్య రాశి నిబిడీకృతమైనటువంటి కిరణ సమూహము సూర్యుని నుంచి ఏది వెలువడుతుందో దానికి ఆ సుషుమ్నా అని పేరు ఆ సుషుమ్నా కిరణముల యొక్క రాశి అని పిలుస్తారు అలాగే రెండవ రాశి ఒకటి ఉంటుంది దాన్ని హరికేశము అని పిలుస్తారు హరికేశము అనబడేటటువంటి కిరణముల యొక్క సముదాయము ప్రత్యేకించి నక్షత్ర మండలాన్నంతటినీ ప్రకాశింపచేసి స్థిరమైనటువంటి పద్ధతిలో నిలబడి ఉరుసుకోకుండా కదలకుండా అవి అలా ప్రకాశించగలిగి కొన్ని కోట్ల రెట్లు భూమి కన్నా పెద్దవైనా వాటి యొక్క చలనము చేత ఎవరికీ ప్రమాదములు లేకుండా అలా నిలబడగలిగినటువంటి శక్తి చేస్తుంది ఎక్కడి నుంచి అందుకు ఆదిత్యుడు అన్నారు ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టే అతిథికి ఎంతమంది పిల్లలున్నా ఈయ ఆదిత్యుడు అన్నారు తల్లికి ఎంతమంది పిల్లలు పుట్టినా ఎవరు లోకం కోసం పాటుపడ్డాడో వాణ్ణి చూసినప్పుడు కదా ఏ తల్లి కన్నబిడ్డవరాన అంటారు దేవతలు ఆయన ఆవిడ కొడుకులే ఉండొచ్చు స్వరపర భేదాలు లేకుండా సమస్త భువనములకు ఉపకారం చేసేవాడు అందుకే ఆదిత్యుడు ఆయనలో ఉన్న ఎవరు ఇలా ఉపకారం చేస్తున్నాడో అదిగో ఆ కాంతి మండలాన్ని పురుష రూపంగా లేదా స్త్రీ రూపంగా మీ ఇష్టం ఎలా సరే ఉపాసన చేయండి అది హృదయం ఆదిత్య హృదయం అన్నారు ఏమి ఋషి సంబోధన అసలు ఏమి ఋషి వాక్యాలు కాబట్టి హరికేశము అనబడేటటువంటి కిరణ సముదాయము ద్వారా నక్షత్ర మండలాన్ని కూడా స్థిరమైనటువంటి కక్షలలో నిలబెట్టి పోషిస్తూ అలాగే విశ్వకర్మ అనబడేటటువంటి పేరుతో కొంత కిరణ సముదాయం ఉంటుంది ఈ కిరణ సముదాయాన్నంతటినీ కూడా ఆధారం చేసుకుని ఆయన బుధగ్రహాన్ని పోషిస్తుంటాడు బుధగ్రహము యొక్క తేజస్సు బుధగ్రహము యొక్క కదలిక బుధగ్రహము యొక్క అనుగ్రహ శక్తి సూర్యుడి నుంచి వెళ్ళేటటువంటి విశ్వకర్మ అనేటటువంటి పేరు కలిగినటువంటి కిరణ సముదాయముల వలన పొందుతుంటుంది దాని చేత ఉద్దీపింపబడుతోంది అని వేదం చెప్తోంది అలా ప్రకాశింపజేస్తు ఉంటాడు అలాగే విశ్వవ్యచుడు అని విశ్వవ్యచ అని ఒక కిరణ సముదాయం మనకు పేరు ఆ విశ్వవ్యచ అనబడేటటువంటి కిరణ సముదాయం ఏది ఉందో దాని చేత శుక్రగ్రహాన్ని ప్రకాశింపజేస్తాడు శుక్రగ్రహం అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి గ్రహం జ్యోతిషరీత్యా కూడా చాలా గొప్ప గ్రహం మామూలు పౌరాణిక భాషలో అయితే గురువు ఎంత గొప్పవాడో శుక్రుడు అంత గొప్పవాడు అందుకే బలిచక్రవర్తిని అంత స్థానానికి తీసుకెళ్లగలిగాడు బృహస్పతి అంతటి వాడు తన కొడుకు ఖచ్చుడు ఎవరి దగ్గర చదువుకోవాలి అంటే శుక్రాచార్యులు వారి దగ్గరికి పంపించాడు దేవగురువు కొడుకు కదా నేను ఎందుకు చెప్తానని చెప్పడం మానేలేదు పక్షపాతం లేకుండా ఉన్న విద్యనంతటిని చెప్పి మృత సంజీవని విద్యనిచ్చి పంపించాడు అటువంటి శుక్రగ్రహం ఏదైతే ఉందో ఆ శుక్రుడిని ఒకప్పుడు శంకరుడు మింగీశాడు కోపం వచ్చి ఆయన శివుడు శివుడి కడుపులోకి వెళ్ళి స్తోత్రం చేశాడు అదో అద్భుతమైన స్తోత్రం శివ మహాపురాణాలు అటువంటి శుక్రుడు ఏ కిరణ సముదాయము చేత ప్రకాశిస్తు ఉంటాడు అంటే సూర్యుని యొక్క కిరణములలోంచి వెళ్ళే విశ్వవ్యచారపడేటటువంటి కిరణ సముదాయము చేత శుక్రగ్రహం ప్రకాశిస్తూ ఉంటాడు అలాగే సంపద్వసు వేరొక కిరణముల యొక్క సముదాయము అనుకున్నటువంటి పేరు ఆ సంపద్వసు అనబడేటటువంటి కిరణ సముదాయం నుండి వెలువడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి వలన కుజగ్రహం పోషింపబడుతుంటుంది లోహిత వపు అంటారు మూకపంచశతిలో ఎర్రటి రంగులో ఉంటుంది ఆ గ్రహం ఆ గ్రహానికి అంత శక్తి రావడానికి కారణం ఎక్కడిది అంటే సూర్యుని నుంచి వెళ్ళేటటువంటి ఆ సంపద్వసు అనబడేటటువంటి కిరణ సముదాయములలోని యొక్క చేత పోషింపబడుతు కుజగ్రహం అలాగే ఆ తర్వాత వచ్చేటటువంటిది మహానుభావుడు ఆ గురుగ్రహం బృహస్పతి గ్రహం అసలు జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ ఎలా ఉండనివ్వండి ఒక్క గురుగ్రహం వీక్షణం బాగుందనుకోండి మిగిలిన గ్రహాలన్నీ సరిగ్గా చూడకపోయినా బాధలేదు గురు ఒక్కడు కాపాడేస్తాడు గురుగ్రహం ఒక్కటి సరిగ్గా లేదనుకోండి పాపగ్రహాలకి ఇంత అవకాశం దొరికితే చాలు పడగొడతాయి గురుగ్రహం కానీ బలహీనపడితే దాన్ని మళ్ళీ బలవత్తరంగా చేసుకోవడానికి సాధనమిచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఒక్క శంకర భగవత్పాదులకే దక్కింది అందుకు ఇచ్చారు దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి దర్శనం చేసిన రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసిన వారికి జాతకంలో గురుగ్రహానికి బలం తక్కువగా ఉన్నా కూడా గురుగ్రహం బలాన్ని పుంజుకుంటుందని శాస్త్రమర్యాద తీసుకున్న పెద్దలు చెప్తారు అంత గొప్పదైనటువంటి గురుగ్రహాన్ని సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అర్వర్యామ అంటారు ఆ కిరణముల యొక్క సముదాయము చేత పోషిస్తూ ఉంటాడు దాని పేరు ఆ కిరణముల యొక్క సముదాయము చేత పోషిస్తాడు అలాగే స్వరాడ్వసు అని ఏడవ కిరణ సముదాయం పేరు ఆ స్వరాడ్వసు అనబడేటటువంటి కిరణ సముదాయము చేత శనిశ్చర గ్రహాన్ని పోషిస్తాడు శనై శనైరహ మెల్లమెల్లగా కదులుతాడు అందుకని శనైశ్చరుడు అని పేరు శని ఈశ్వరుడు కాదు ఈశ్వర శబ్దం గ్రహాలకి లేదు గ్రహములు ఈశ్వరానుగ్రహము మీద ఆధారపడతాయి ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి గర్భ ఈశ్వరుడు వద్దన్నాడు అనుకోండి అవి ఫలితాలు ఇవ్వకుండా ఆగుతాయి తక్కువ స్థాయిలో ఫలితమే అంటే తక్కువ పాము కరవవలసిన భక్తితో ఉన్నవాడు చీమతో కనిపించి వదిలే కనిపించి వదిలేస్తుంది అందుకే నవగ్రహాలు కూడా శంకరుడికి ఆభరణమని శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహ కవచం పెట్టుకుంటాడు కాబట్టి ఈ ఏడు రకములైనటువంటి కిరణ సముదాయము చేత జడులైనటువంటి వారి ఎంతు మందబుద్ధి పోగొట్టి వాళ్ళందరూ చైతన్యం పొందేటట్టుగా చేస్తాడు ఇందులో మళ్ళీ ఒక విశేషం ఉంది శిశిర ధృతి అంటారు అంటే ఈ చైతన్యం ఇచ్చేటప్పుడు కూడా ఎలాగంటేటప్పుడు మనస్సులతో ప్రతిస్పందించడం కాదు అసలు వాడి శరీరంలో ఉన్న ఏ అవయవం కదలడానికి ఇష్టపడదు ఏ పొడు పడుకోవడం లేకపోతే పడుకోవడానికి నిద్రపట్టాలి కాబట్టి తింటూ ఉండడము తినాలంటే ఆకలి కాబట్టి పడుకోవడము అంతే అంతకన్నా ఇంక శరీరం కదలదు ప్రయత్నపూర్వకంగా శరీరం ఒక ఉపకారం కోసం ఒక అనుష్ఠానం కోసం ఒకటి నేర్చుకోవడం కోసం అది బడలిపోయినా సరే ఒక ప్రయోజనం కోసమని చెయ్యలేని వాడెవడున్నాడో వాడికి ఇక్కడ బుద్ధిస్థానం నుంచి అరికాలు వరకు చల్లతనం ఆ మంద బుద్ధి వ్యాపించింది అంటారు అంటే ఇంకా వాడిది మొద్దుబారిపోయిన మందతనం అందుకే మీరు చూడండి కొయ్యబారిపోయిందండి ఎంత చల్లగా ఉందో అంటారు బాగా చల్లగా ఉన్నదాన్ని ముట్టుకున్నారనుకోండి కొయ్యబారిపోయింది అంటారు చల్లగా ఉన్నదాని మీద ఒక పట్టకెళ్ళి వస్తూ పెట్టారనుకోండి చల్లతనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వ్యాపిస్తుంది మొదట పాత్రలోకి ఎక్కుతుంది లోపల ఉన్న మంచినీళ్ళు కూడా చల్లబడిపోతాయి అలా వాడికి ఇక్కడ పుట్టిన మందబుద్ధి ఏం చేస్తుందంటే ఆ జడత్వం అసలు వాడి కాళ్ళు చేతులు కూడా కదలవు కదలమంటే కలపగలడు కలపడు అలా ఉంటాడు సోమరితనం దాన్ని విరగ్గొట్టగలిగిన కిరణ సముదాయం ఉన్నవాడెవరంటే సూర్యభగవాను అందుకే అసలు పిల్లలు ప్రయోజ ప్రయోజనమైన ప్రయోజనాత్మకమైనటువంటి జీవితాన్ని గడపాలంటే వంశానికి పేరు తెచ్చేవాళ్ళు కావాలి అంటే ప్రతి ఇంటా తల్లి ప్రధాన కర్తవ్యం తండ్రికి అంత తీరుబడి ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పచ్చు చెప్పకపోవచ్చు తండ్రి మాట వినొచ్చు వినకపోవచ్చు తల్లి మాట పిల్లలు కాదంటారు అమ్మ మాట పరబ్రహ్మము మాట వాళ్ళకి నాన్న రోజు బొట్టు పెట్టుకోరా అని అమ్మ చెప్తే వాడు పెద్దయ్యా కూడా పెట్టుకుంటాడు నాన్న నువ్వు రోజు ఒక్కసారి మేడెక్కి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి వస్తే తప్ప నేను నీకు పాలు కాచి పట్టుకొచ్చి ఇవ్వను అందనుకోండి అమ్మ వాడు అమ్మ కోసం మొదలెడతాడు నమస్కారం ఆ తర్వాత వాడు దేశంలోనే పేరుగాంచినటువంటి మహా విద్వాంసుడో లోకోపకారం అయిన తర్వాత అమ్మ నేర్పిన విద్య అని ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేస్తాడు చాలు ఆయన దిద్దుతాడు ఇది ఇవాళ అత్యంత అవసరమైనటువంటి విషయం దానికి ఏం పెద్ద కష్టపడక్కర్లేదు మనం వెళ్ళక్కర్లేదు ఆయనే ప్రతి ఇంటికి వస్తాడు ఒక్కసారి ఆ తూర్పు దిక్కుకు తిరిగి అసలు ఆ సూర్యోదయం ఎంత చైతన్య దీప్తి అండి లోకములోని ప్రాణులన్నీ ఉత్సాహాన్ని పొందేటటువంటి సమయం గారు భారతంలో వర్ణిస్తారు నీరజాకరములు నిష్ఠ చేసిన భవ్యతపంబు ఫలంగా దినసము కాకినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక గరగిన గట్టి అనగా అతుల వేదత్రయల తికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రి వెలింగే అంటారు ఆ పూర్వాద్రి మీద వెలుగుతాడు ఆ తూర్పు కొండ మీద ఆయన వెలుగుతుంటేట ఎంత దీప్తి ఎంత చైతన్యం అంటే నీరజాకరములు చేసిన భవ్యత పంబు ఫలమనంగా నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు అనుకోండి ఇలా పెట్టుంటాడు ఇలా రెండు చేతులు ముడుచుకుని ఉంటాయి భగవంతుడి దర్శనమైందనుకోండి అవ్వా అని ఇలా అంటాడు స్వామి రెండు కందులతో నిన్ను చూశాను ఇక నోటితో మాట ఉండదు చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధత అయి వాచ్చి మందమధురాలాపంబల పగడనది లక్ష్మీనాథు అంటారు పోతనగారు అలా ఇలా రెండు చేతులు ఇలా పెట్టి ఆనందంతో మురిసిపోతుంటాడు అలా రాత్రంతా పద్మాలు ఇలా మొగ్గలయి ఇలా పెట్టి హే భగవన్ సూర్యనారాయణమూర్తి ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని ఎదురు చూస్తాయిట ఆ బాలభానుడి కిరణం సూర్యోదయం అవగానే వచ్చి ఇలా తగులుతుంది తగలగానే ఇలా విచ్చుకుంటుంది అబ్బా స్వామివారు వచ్చేసారు అమ్మయ్యా అని అలా అవి రాత్రంతా చేసిన తపస్సుకి ఫలితంగా వాటిని అనుగ్రహించాడా అన్నట్టుగా వచ్చేట నిరజాకరములు నిష్ఠయ్య చేసిన భవ్యతపంబు ఫలమనంగా దిన నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు భ్రోవనంగా చక్రవాక పక్షులకి భార్యాభర్తలకి ఒండుల మీద విశేషమైన ప్రీతి కానీ వాటికి ఉన్నటువంటి బలహీనత ఏమిటి అంటే చీకటి పడితే వాటికి కళ్ళు కనపడం అందుకని చీకటి పడగానే అవి ఆడపట్ ఆడపక్షి భర్తని కనిపెట్టలేదు మగపక్షి భార్యని కనిపెట్టలేదు కళ్ళు లేవు కదూ ఎగిరి పెడితే ఎక్కడ ఏ ముళ్ళల్లోనూ ఇరుక్కుంటామని భయం అందుకని ఓ చెట్టు మీద కూర్చుని భార్య అరుస్తూ ఉంటుంది ఓ చెట్టు మీద కూర్చుని భర్త అరుస్తూ ఉంటాడు కానీ ఇక్కడెక్కడో ఉన్నాడు అని వినిపించినా ఇది ఎగిరి వెళ్ళలేదు అది ఎగిరి రాలేదు అందుకని అలా రాత్రల్లా ఏడుస్తూనే ఉంటాయి అలా వాటి ఏడుపు విని విని విని విని విని విని ఆ భార్యాభర్తలు కలుసుకుని సంతోషిస్తారు నువ్వేమిటి అతల బావని చీకట్ని తోసి అవతల బారేసి ఉదయించి చక్రవాక పక్షులు కలుసుకునేటట్టు చేశాడా వాటి అనురాగం పండేటట్టు చేశాడా అన్నట్టుగా ఉదయించేట ఆ వెలుతురు రాగానే ఈ పిట్ట అక్కడికి ఎడుతుంది ఆ పిట్ట ఇక్కడికి వస్తే రెండూ కలిసి చెట్టు మీద కూర్చుని ముక్కుతో ఒకదాన్నొకటి పొడుచుకుంటూ పరమ సంతోషంతో ఒక్కొక్కలాడుతూ కలుసుకుంటాయి చక్రవాక పక్షులు రాత్రల్లా విరహం అనుభవించి పరమ ప్రేమతో కలుసుకోవాలని పరితపించినటువంటి చక్రవాక పక్షుల యొక్క శోకాన్ని చూసి బాధ నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానని తెల్లవారేటప్పటికీ చీకటిని పోగొట్టి ఉదయించి తన వెలుగు యొక్క స్ఫూర్తి చేత ఆ రెండు పక్షులు ఒకదాన్నొకటి చూసి కలుసు సంతోషించేటట్టుగా వాటి అనురాగపు ఫలితమా అన్నట్టుగా ఉదయించినటువంటి ఆ బింబం ఎంత సంతోషం కాబట్టి దిన సముఖాకినందిత చక్రయుగ్మకంబుల అనురాగంపు భ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక గరిగిన గట్టి అనగా ఏదో నేను ఇక్కడి నుంచి ఒక రకమైన బంక అక్కడి నుంచి ఓ రకమైన బంక ఇక్కడి నుంచి ఓ రకమైన బంక తీసుకొచ్చి మూడు రకాలైన బంక ఓ దాంట్లో పోసేసి చల్లటి చోట పెట్టాను అనుకోండి మూడు కలిపి ముద్ద ఒకటే అయిపోయి అనుకోండి ఇప్పుడు ఎందులో ఏ బంక తెలియదు మూడు కలిపి గంట కట్టేశాయి అలా బ్రహ్మగారి సృష్టిశక్తి విష్ణువు యొక్క స్థితిశక్తి శంకరుడి ప్రళయశక్తి మూడు శక్తులు కలిపి ముద్ద కట్టేస్తే ఆ ముద్ద సూర్యభగవానుడు హరిహర బ్రహ్మ మహానుభావం బులొక్కటింగా గరగిన గట్టి అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందం పుట్టెడు మూల కందమనగా చూడండి ఇళ్లలో మనీప్లాంట్ అని చిన్న కుండీల్లో పెట్టుకుంటూ ఉంటారు ఎక్కడో లోపల దుంపు దానికి పక్క నుంచి ఇలా ఓ తీగొస్తుంది ఇలా ఓ తీగొస్తుంది ఇలా ఓ తీగొస్తుంది ఒక దుంపలోంచి మూడు తీగలు మూడు వేదములు ఎవరి నుంచి వచ్చాయంటే పరబ్రహ్మము నుండి వచ్చాయి ఆ మూడు వేదములు అంటే అధర్వణ వేదాన్ని మూడు వేదాల్లోకే చెప్పేస్తారు సుక్తం రీత్యా అయినప్పుడు ఈ మూడు వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అదిగో ఏ దుంపలోంచి మూడు తీగలు వచ్చాయో అలా ఏ పరబ్రహ్మం నుంచి మూడు వేదాలు వచ్చాయో ఆ దుంప అదిగో అక్కడుంది అదే ఆ మూడు వేదాలు పుట్టిన దుంప సూర్యబింబం లోకంలో సాధారణంగా దుంప ఎక్కడ ఉంటుందంటే కింది ఉంటుంది తీగలు కనపడతాయి ఆ దుంప చూడాలనున్న పీకితే తీగలు పాడైపోతాయి కానీ ఈ దుంప మనం చూడాలని కోరుకోవలసిన అవసరం లేకుండా తానే పైకొచ్చి కనపడి తీగల్ని కూడా కాపాడుతుంది ఎంత గొప్ప దుంపు ఇది కాబట్టి అతుల వేదత్రయలతి కాచయము పుట్టెడు మూల అఖిల జగముల కందెరయగుచు లోకంలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క కన్నులు ఇలా తెరుచుకునేటట్టు చేస్తాడు తెల్ల వారింది అనేటప్పటికీ ప్రాణులు కళ్ళు తెరుచుకుంటాయి మామూలుగా ఎవరైనా ఒకళ్ళని ఒకళ్ళు లేపాలి ఏదో రాత్రి పన్నెండు వందలకి రైలుంది అనుకోండి ఏమైనా పదకొండు వందల అయింది ఇంకా బయలుదేరని లేపాలి లేకపోతే అలారం పెట్టుకోవాలి సూర్యబింబం వచ్చిందంటే ఇంకా నిద్రపోయాడంటే నేను వాడి గురించి చెప్పక్కర్లేదు కాబట్టి అఖిల జగములకందర జన సమాజ పుట హృదయ సరోజములకు ముకుల నంబును జృంభ నచ్చి సూర్యబింబం వచ్చేటప్పటికీ కలువలు ముడుచుకుంటాయి అందుకని లోకుల యొక్క చేతులు అనేటటువంటి కలవ పువ్వులు ముడుచుకున్నాయి అంటే ఇలా ఉన్నవి ఆయన్ని చూసేటప్పటికి ఇలా అంటాం అంటే ఇప్పుడు చేతులు ముడుచుకున్నాయి కదా కలవ పువ్వులయ్యే హృదయములు అనేటటువంటి పద్మములు విచ్చుకున్నాయి అందరికీ చైతన్యం అబ్బా తెల్లవారిపోయింది పదండి మన పనులు చేసుకుందామని సంతోషంగా జృంభణంబును నచ్చి భానుబింబంబ పూర్వాద్రిపై వెలింగే ఇది మామూలుగా కాదు సూర్యోదయం అవుతోంది అంటే ముందే తెలుసుకుంటాయి కొన్ని ప్రాణులు కోడి సూర్యోదయం అవుతోందంటే ఎంత సంతోషమో దానికి మొట్టమొదటి సూర్యోదయం అయిపోతోందని లోకానికి తెలియచేస్తుంది సుప్రభాతం పాడితే మనం చెప్పట్లేదండి పరమ సంతోషంతో ఇన్ని ప్రాణులు సూర్యోదయం అవుతోందనేటప్పటికీ ఆనందపడిపోతాయి భృంగా వలీచమ రసాను విద్ద జంగా రగీత నిదయి సహసేవ నిరయామో సహ సేవ తామరపూలలో ఉండేటటువంటి మకరం దాన్ని కడుపు నిండా తాగేసి అదిగదిగదిగో వెంకటేశ్వర స్వామి వారు ఆయన దర్శనం చేసుకుందాం రండి రండి ఆనంద తలుపులు తీస్తున్నారని ఈ తామరపూలలో వాలినటువంటి గండు తుమ్మెదలన్నీ కూడా లేచి చక్కగా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వెంకటాచలానికి బయలుదేరి పెడుతున్నాయి ఆ ఆ సన్నివేశం చూడ్డానికి ఎంత అందంగా ఉంటుంది రగీత నినదై సహసేవ అందులో ఆ జంకారం చేస్తూ పువ్వుల మించి వెళ్ళేటటువంటి పరిస్థితి అసలు అవి సూర్యోదయాన్ని ఎలా కనపడతాయో ఎలా పెడతాయో పరమాద్భుతం ఇది నేను మీకు నోటితో చెప్తే అర్థమయ్యేటటువంటి విషయం కాదు మాకు ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో భద్రాచలం వెళ్ళడానికి మారేడుమిల్లి అని చెప్పి ఒక అటవీ ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలోంచి వెడుతుంటే ఒకసారి నేను ఉదయం వేళలో భద్రాచలం వెడుతున్నాను వెడుతూ ఆ అరణ్యంలో వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని వందల కార్లు ఆగిపోయి ఉన్నాయి ఏమైందా కార్లు ఆగిపోయాయి అంటే లేదండి ఇదంతా కూడా ఇప్పుడు తుమ్మెదలు కప్పేసే సమయం అవి వెళ్ళిపోయే వరకు కార్లు వెళ్ళమన్నారు అదేమిటంటే నేను ఆశ్చర్యపోయి దిగబోయాను దిక్కండి దిక్కండి కిందకి దిక్కండి అద్దాల్లో ఉంచే చూడండి అన్నారు కాసేపటికి వచ్చే తుమ్మెదలు అసలు భూమి ఆకాశములు కనపడలేదు ఇప్పటికీ వసంత ఋతువులు వస్తాయిట అన్ని తుమ్మెదలు కప్పేసాయి అంతే కప్పేసి ఇన్ని తుమ్మెదలు అరంగంలోకి వెళ్ళిపోయాయి మళ్ళీ బట్ ఏమిటో మరి ఆ సూర్యనారాయణ మూర్తితో సంబంధం వెళ్ళిపోయిన తర్వాత కారులన్నీ వెళ్ళిపోయాయి అసలు నిజంగా తుమ్మిదలు కడుపు నిండా తేనె తాగి అవి వచ్చేటటువంటి సన్నివేశం ఆ రొద అందుకే చూడండి భక్తులు భగవద్ దర్శనానికి వెళ్ళేటప్పుడు రొద రొద కింద శ్రీశైలసు ప్రభాతంలో పాతాళ గంగా జల మజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృతాగాయంతి దేవమునిభక్త జనాభవంతం శ్రీమల్లికాజున విభో తవ సుప్రభాతం అంటారు పాతాళ గంగలో స్నానం చేసి విభూతిపుండ్రాలు పెట్టుకుని హరహర మహాదేవ శంభోశంకరా అంటూ పెద్ద కేకలెస్తూ పెడతారు తీరా అక్కడికి వెళ్ళాక నిశబ్దం తుమ్మెద పువ్వు దగ్గరికి వచ్చేవరికే అల్లరి పువ్వు దగ్గరికి వచ్చాక నిశ్శబ్దం మన మనస్సులు కూడా తుమ్మెదలైతే ఆయన ఆయన వంక ఒక్కసారి చూసేటప్పటికి నయనార విందం హస్తారవిందం పాదార విందం హృదయారవిందం ముఖార విందం అది చూసేటప్పటికి మన మనస్సు అనేటటువంటి భృంగం అలా ఉండిపోయి నిశ్శబ్దంగా అనుభవించాలి స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని అందుకు నదిగో స్వామి అలా వస్తున్నాయి ఈషత్పల్ల సీరు హిళపూ గద్రుమాది మనోహరాలి ఆయా ఈషత్ప్రఫుల్ల సరసీరు హి కీల పూ గద్రుమాదిసు మనోహర పాలికానా విదురు పువ్వులు మొదలైనటువంటివి అపురూపంగా ఉంటే అటువంటి పువ్వులు వాటి మించి వచ్చేటటువంటి శ్వాసన అద్భుతంగా ఉంటుంది తెల్లవారుజాముని విచ్చుకుని ఆ పువ్వుల మించి వచ్చేటటువంటి వాసన ఉందే అది గుబాడిస్తోంది స్వామి తెల్లవారుతోందని గుర్తు నిద్రలే అసలు సూర్యోదయం అవుతోందనేటప్పటికీ వాతావరణం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వరకే అనుకుంటాం సముజంతం అని పొంగిపోతున్నారు మహానుభావుడు అగస్త్య మహర్షి ఎందుకో తెలుసా అసలు అంతరిక్షంలో ఒక వైభవం ఉంటుందిట ఆయన మండలాకారంగా కాదు పెడతాయి ఆయన గుర్రాలు పెడుతున్నప్పుడు మొట్టమొదట తూర్పు దిక్కున బయలుదేరుతాయి తూర్పు దిక్కున బయలుదేరుతుంటేనే అరుణోదయం అని మొట్టమొదట ఆయన సారథి కనపడతాడు ఎర్రటి కాంతులు ఆ ఎర్రటి కాంకులు వచ్చేటప్పటికి తూర్పు దిక్కున దేవేంద్రుడు లేచి నిలబడి ఇంద్రుడు అధిపతి కదా సూర్యుడిగా నమస్కారం చేస్తాట చేయగానే ఓ విచిత్రం జరుగుతుంది మయూరగా వివర్ణించాడు ఆయన అహల్య విషయంలో గౌతముడి ఇచ్చినటువంటి శాపంచేత ఆయన యొక్క శరీరం అంతా కూడా కన్నుల కింద కానీ పద్మముల కింద కానీ కనపడతాయి అది వికారమైనటువంటి స్థితిని పొందింది ఆ గౌతముడి శాపం వల్ల మీ అందరికీ తెలుసా విశేషం అవి పద్మములలా ఉంటాయి ఆ కళ్ళు సూర్యకిరణములు ఎప్పుడైతే పడ్డాయో ఇంద్రుడి కళ్ళన్నీ విచ్చుకుంటాయి అంటే అంత అందంగా ఉంటుంది కదా సూర్యబింబం అన్ని కళ్ళు విచ్చుకుంటే ఒళ్ళంతా పద్మాలు విచ్చుకున్న మనిషోడు ఇలా ఉంచుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడట ఇంద్రుడు అప్పుడు అనూరుడు పెద్ద కేకేస్తాట రథాన్ని నడుపుతో ఓ ఇంద్ర నీ ఒళ్ళంతా కళ్ళు ఆ కళ్ళన్నీ పద్మాల్లా ఉన్నాయి అదిగో మా స్వామి కిరణాలు నీ ఒంటి మీద ఉన్న పద్మాలన్నీ విచ్చుకున్నాయి అంటే నీ కన్నులన్నీ విచ్చుకున్నాయి విచ్చుకుని ఎంత విచిత్రాకృతితో ఉన్నావో రెండు చేతులు ఎత్తి నమస్కరించి సూర్యరథం బయలుదేరిందంటే అంటే ఇంద్రుడు లేచి నిలబడి తన గణములన్నిటితో నమస్కరిస్తాడు తూర్పు దిక్కున బయలుదేరి మండలాకృతిగా ఆగ్నేయానికి తిరుగుతాడు ఆగ్నేయానికి తిరగగానే అనూరుడు అరుస్తాట ఓ అగ్ని ఇప్పటి నీ కాంతి ప్రజ్వలంగా పైకొచ్చింది ఇప్పటి లోకానికి నువ్వు కాంతినిచ్చావు కానీ నీలోకి ఏ హవిస్సునిస్తారో ఆ హవిస్సును కూడా పుచ్చుకునేటటువంటి పరబ్రహ్మస్వరూపమైన సూర్యనారాయణుడు వస్తున్నాడు ఆయన కాంతి నీ కాంతి కప్పబడుతోంది లేచి న నిలబడి నమస్కరించంటే అగ్నిహోత్రుడు లేచి సూర్యనారాయణుడికి నమస్కరిస్తాట మండలాకృతిగా ఆగ్నేయం నుంచి దక్షిణానికి తిరుగుతుంది రథం తిరిగేటప్పటికీ యమధర్మరాజు దక్షిణ దిక్కు అధిపతి అనూరుడు ఓ యమధర్మరాజా నువ్వు సూర్యనారాయణమూర్తికి కొడుకువి నీ తండ్రి వస్తున్నాడు లే లేచి నిలబడు గుర్రాల చప్పుడు వినపడ్డా గుర్రాల అరుపు వినపడ్డా గుర్రాల దౌడు వినపడినా దున్నపోతు జడుస్తుంది జడిసి ఇటు పరిగెడుతుంది నీ వాహనం మహిషం దున్నపోతు స్వామి వా రథం మీద వస్తుంటే ఆయన దివ్యమైన గుర్రముల యొక్క సకిలింపుకి వాటి యొక్క చప్పుడికి నీ దున్నపోతు బెంగ కంగారు పడి అటూ పరిగెడుతుందేమో దాన్ని నీ వెనక్కి పెట్టుకో వెనక్కి పెట్టుకుని ముందుకు నిలబడి తండ్రిగా నమస్కారం చేయి అంట యమధర్మరాజు దక్షిణ దిక్కును నిలబడి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తే దాటుతుంది దాటి నైరుతి వైపు వెళ్ళేటప్పటికి నిరుతి రాక్షసాధిపతి నువ్వు ఎంత రాక్షసాధిపతి ఇన్నాళ్ళు భగవంతుని అనుగ్రహం లేక రాక్షస బుద్ధితో గణమలను నడిపావు ఇప్పుడు సాక్షాత్ స్వామి దృష్టిని మీద పడుతోంది నైరుతి వైపుకు వస్తున్నాడు నువ్వు ధన్యుడమైపోయావు నైరుతి లేచి నిలబడి నమస్కరించంటే అప్పుడు నిరుతి లేచి నమస్కారం చేస్తే అట్ట పశ్చిమానికి తిరుగుతుంది తిరిగేటప్పటికి పశ్చిమాన జలములకు అధిదేవత వరుణుడు ఆ అనూరుడు అరుస్తాట ఓ వరుణుడా నువ్వు లేచి నిలబడి నమస్కారం చేయడం కాదు స్వామివారి యొక్క గుర్రములు ఆధారము లేనటువంటి ఆకాశ మార్గంలో ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పరిగెడుతున్నాయి స్వామికి ఉపకారం చేయడం ఎటువంటిదో స్వామి రథానికి కట్టబడిన గుర్రాలకు ఉపకారం చేయడం కూడా అటువంటిదే గుర్రాలకి చేసే మహోపకారం ఏమిటంటే వేడిక్కిపోయిన శరీరం మీద చల్లటి నీళ్లు చల్లితే గుర్రాలు సంతోషిస్తాయి అందుకని ఓ నువ్వు జలాధి దేవతవి చల్లటి నీళ్లు ఇదిగో గుర్రముల మీద చిలకరించు అంటే అనగానే పశ్చిమ దిక్కును వరుణుడు లేచి ఆయన గుర్రాల మీద నీళ్లు పోస్తాట ఆ తడిసిపోయిన ఒంటితోటి గుర్రాలు ఇలా ఇలా బిదిలిస్తే నీళ్లు లేచి దిక్పాలకల మీద పడుతుంటాయిట ఆ గుర్రాలు మండలాకారంగా వెళ్ళిపోతుంటే వరుణుడు లేచి నమస్కరిస్తాడు ఇలా వెళ్ళేటప్పటికి వాయువు వస్తాడు వాయువ్యంలో ఓ వాయువా ఇప్పుడే పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు స్వామి యొక్క గుర్రాల్ని తడిపాడు ఇప్పుడు గాలి కూడా వేస్తే ఒళ్ళు చల్లగా వాటికి సేద తీరుతుంది ఆయన గుర్రాల మించి చల్ల గాలి ప్రసరించి వాటి ఒళ్ళు చల్లబడితే సంతోషిస్తే స్వామి సంతోషిస్తారు అంటే గాలి స్వామి గుర్రాల మీదకి వెళ్ళి అవి సేద తీరేటట్టుగా ఆనందపడేటట్టుగా చేస్తుందిట నా గుర్రాలని సంతోషపెట్టాడని పరమప్రసన్నంగా వాయువు చూస్తుంటే వాయువు రెండు చేతిలు ఎత్తి నమస్కరిస్తుండగా ఉత్తర దిక్కు కడుతుంది గుర్రం ఉత్తర దిక్కున కుబేరుడు ఉంటాడు అనూరుడు అదుపుస్తాట నీకు శంఖనిధి పద్మనిధి అని రెండు గొప్ప నిధులున్నాయి అందులో ఆ శంఖమన్న పేరు పద్మం అన్న పేరు రెండు మా స్వామి చేతిలో ఉండేటటువంటి ఆయుధ రూపాలు నీకింత గొప్ప ధనాధినాధుడమన్న పేరు వచ్చిందంటే మా స్వామి అనుగ్రహం శంఖనిధి పద్మనిధికి అధిపతి అయిన లేచి నిలబడి నమస్కరించడట అంటే కుబేరుడు లేచి నమస్కరిస్తాడు అక్కడి నుంచి రథం ఈశాన్య తిరుగుతుంది ఓ ఈశాన్య దిక్కు అధిపతి నిన్ను నమస్కరించమని ఎందుకంటే నువ్వు ఎలా అష్టమూర్తి తత్వంతో ఉంటావో అలా ఈ సూర్యుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు మీరిద్దరూ నమస్కారం చేసుకుంటే అద్దం ముందు నిలబడి మీరు నాకు నమస్కారం చేసుకున్నట్టు ఉంటుంది బింబ ప్రతిబింబములకు కాబట్టి ఆశ్చర్యమైన విషయం ఏ ఇద్దరూ అష్టమూర్తి తత్వాన్ని పొంది ఉన్నారో వాళ్ళిద్దరూ ఒండరులు ఒకరికొకరు కనబడుతున్నారని అనూరుడు లేచి ఇటు అటు నమస్కారం చేస్తాడు శివుడికి సూర్యుడికి రథం తిరుగుతుందట మండలాకారంగా ఆ సూర్యోదయం అవుతుంటే అంతరిక్షంలో అంత హడావిడి జరుగుతుంది అంత గొప్పగా ఉంటుంది అది ఎక్కడ ఇక్కడి నుంచి కాదు కిరణ సముదాయము చేత ప్రకాశించేటటువంటి సమస్త భువనములు లోకములు గ్రహ మండలాల నుంచి ఆయన యొక్క అనుగ్రహంతో ప్రకాశించేటటువంటి సమస్త భూతములు కూడా అంత సంతోషాన్ని పొందుతాయిట అక్కడతో ఊరుకోలేదు బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు భయంతో నమస్కారం చేస్తారట సమస్త భూతములు సంతోషంతో చేస్తే ఒక్క బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు మాత్రం భయంతో చేస్తారట నమస్కారం సూర్యుడికి ఎందుకో తెలుసా బ్రహ్మగారంటే అట్ట నేను పద్మసంభవుణ్ణి శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పుట్టాను నువ్వు కానీ పక్కకి వెళ్ళిపోయావు అనుకో పద్మాలు ముడుచుకుపోతాయి నువ్వు పక్కకి వెళ్ళిపోకు అటు తిరిగిన ఒక కిరణం మాత్రం వేపుకు పెట్టు అదే నాకు ఆసనం లేకుండా పోతుంది ముడిచుకుపోతాయి అందుకని సూర్యనారాయణ నా వైపు చూడ్డం మాత్రం మానకు సుమా అటు తిరిగినా ఇటు కిరణం పడేటట్టు చేయి అని తన వైపు చూడడేమో అని బెంగబెట్టుకుని బా భయపడుతూ నమస్కారం చేస్తాడు ఇక శ్రీ మహావిష్ణువు నల్లకలువల కాంతిని అపహరించగలిగినంత గొప్ప కాంతి కలిగింది వచ్చిందనుకోండి ఆ కాంతిలో ఈ కాంతి ఇంక కాదు నల్లకలువ చాలా అందంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు అసలు నల్ల నీటిలో కనపడితే ఎంత అందంగా ఉంటుందో దాని ఆ గొట్టం తుంచి చేత్తో పట్టుకుంటే పైకి నల్లగా ఉండి దాని లోపల తెల్లగా ఉంటుంది ఉండి నీటి బిందువులు ఉంటాయి మీరు ఎప్పుడైనా దాంట్లో ఇలా తల పెడితే ముఖం పెడితే చల్లగా తగులుతుంది శంకర భావోత్పాదులు విచ్చి నల్ల కలువలతో పోలిస్తారు యొక్క కళ్ళని దృశా ద్రాదర దళితీలోచ దంశం దీనం స్నపయ కృపయా మమపి అనీనాయం ధన్యోతి నచతే హానిరీయత వనేవా సమకర నిపాకోమకర అంటారు అమ్మవారి కళ్ళు ఇలా ఇచ్చుకున్నాయనుకోండి ఎదురుగుండా నిలబడలేము ఇలా మూసుకుందనుకోండి ఉన్మేషణ విషోత్పన్న విపన్న భువనావళి లోకాలు కాబట్టి ఆవిడ పరమప్రసన్నంగా ఇలా ఉందనుకోండి బాగా విచ్చుకోకుండా బాగా మూయకుండా మన సంతోషంగా నిలబడతా ఉంది విచ్చి విచ్చుకోని అల్లకలివి ఎలా ఉందో నీ కన్ను అలా ఉందన్నారు శంకరాచార్యుల కాబట్టి ఆ నల్లకలువుల కాంతితో ఉంటాడు శ్రీ మహావిష్ణువు ఆయన శరీరం అంత కాంతివంతంగా ఉంటుంది జలసర దేహు చతుర్బాహు సరసీరు హక్షు విశాలభు జారుగద శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచ విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతంలో అంత అందమైనటువంటి కాంతితో ఉంటాడు ఇంత కాి కలిగిన వాడికి అనుమానం వస్తుంది అమ్మ బాబోయ్ సూర్యనారాయణ మూర్తి వస్తున్నాడు కదా ఆయన తేజస్ అంతా నా మీద పెడితే నా కాంతి వెలవెలబోతుంది అప్పుడు ఏటి అంత అందంగా ఉంటాడన్నారు కానీ ఏమిటి ఈయన కాంతి వెలవెలబోయే కాంతి సూర్యనారాయణ మూర్తి వస్తోందని నా చూసిన వాళ్ళు ఇంతకన్నా అదే బాగుందని అడు తిరిగిపోతారేమోనని ఎక్కువ కాంతితో నా కాంతిని హరించి కుసుమా సూర్యనారాయణ ఈయన ఆయనకి నమస్కారం చేస్తాడట భయంతో బ్రహ్మగారికి ఆసనం ముడిచుకుపోతుందని భయం విష్ణువుకి తన ఒంటి కాంతి దొంగిలిస్తాడేమోనని భయం ఇక శివుడు ఆయనకి కూడా ఈని చూస్తే ఒక భయంంట ఏమిటి ఆయనకి భయం అంటే పరమశివుడు లోకములనన్నిటినీ కూడా కాపాడుతుంటాడు జ్ఞానకారకుడయి ఉంటాడు అంత జ్ఞానకారకుడైనటువంటి శంకరుడికి ఎవరిచేత ఓడింపబడినటువంటి లక్షణం ఉన్నవాడు గొప్ప కీర్తి ఇంత గొప్ప కీర్తి ఉన్నప్పటికీ కూడా ఇంత తెల్లటి శరీరం ఉన్నవాడైనప్పటికీ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క కిరణములు వచ్చి ఆయన మీద పడ్డాయనుకోండి ఆయన కాంతి పడిపోయిందనుకోండి ఇంత తెల్లటి వస్తువు ఆ కాంతిలో మునిగిపోతుంది మునిగిపోతే అసలు ఆ వస్తువు ఉందా లేదా అన్నది అర్థం కాదు ఎందుకంటే ఆయన స్ఫటిక మణినిభం అసలే తెల్లది పెద్ద కాంతిలో ఉందనుకోండి కనపడదు సెల్ ఫోన్కి తెల్లటి కవర్ చేశారనుకోండి నల్లటి దాని మీద పెట్టాలి కనబడుతుంది అంతేకాని మీరు ఎక్కడో ఏదో గదిలో పని చేసుకుంటూ దాన్ని బట్టికెళ్ళి తెల్లటి పంచల్ షాప్ మీద పెట్టారనుకోండి మీకు అది కనపడుతుంది ఎందుకని అసలే దానికి తెల్ల కవర్ వేశారు సెల్ ఫోన్కి పైగా పట్టుకెళ్ళి తెల్లటి పంచల్ షాప్ మీద పెట్టారు ఎందుకు కనపడుతుంది అదే నల్ల బట్ట మీద పెట్టారనుకోండి ఏది ఫోను అనేటప్పుడు కనపడుతుంది తెల్లటి శంకరుడు తెల్లటి కాంతిలో మునిగిపోయాడు అనుకోండి అసలు శంకరుడేడి అందుకని కనపడ్డావు అందుకని నీ కాంతి ప్రవాహంలో ముంచేసి నేనున్నానో లేనో అన్న అనుమానం లోకాలకి కల్పించకు సూర్యనారాయణమూర్తి కొద్ది కొద్దిగా ముంచి ముంచకుండా కాంతి ప్రసరించమని భయంతో నమస్కారం చేస్తాట త్రిమూర్తుల్ని భయపెట్టగలిగినంత కాంతిపుంజ్యంతో ప్రకాశించి బయలుదేరతాడు సముజ్యంతం అది అగస్త్యుడి సంతోషం అబ్బా ఏమి సూర్యోదయం కాదు లోకంలో ఎక్కడైనా ఒకటి చూసామనుకోండి మనందరం ఆయన్నే చూసామంటాం వెంకటేశ్వర స్వామి వారు దర్శనం చేశామనుకోండి అయిపోయిందా దర్శనం అంటే అయిపోయింది నేను వెళ్ళాను మీరు వెళ్ళారు చూసావా అలంకారం చూశాను కానీ సూర్యుడు ఎవరికి వాళ్ళకే వాళ్ళవాడు అందుకే భీష్మాచార్యుల వారు స్తోత్రం చేశారు స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జన్య కదంబ హృత్సరోహములం నానా విధానూరూపకుడై ఒప్పుచు నుండు నట్టి హరిణే ప్రార్థితు నశ్రాంతమున్నడు ఒక సూర్యుండు సమస్త జీవులకు నానా విధానూ నట్టి భంగి ఉన్నదొక్క సూర్యబింబమే నేను చూశాను అనుకోండి అబ్బా సూర్యనారాయణమూర్తి మా ఇంటికి వచ్చారు అసలు లోకంలో ఒక విశేషం ఉంది మహాత్ములు కొంతమంది బాగా సంతోషం పొందడానికి ఏం చేస్తారో తెలుసా భగవంతుడు తినాలి అని కోరిక పుట్టిందనుకోండి తేలికగా అటువంటి కోరిక తీర్చుకోవడానికి మార్గం నైవేద్యం సూర్యనారాయణమూర్తికి చెయ్యడమే నేను కొంతమంది పెద్దల దగ్గర చూశాను కూడా ఈ విధానం పాయసం ఉండి సూర్యుడికి ఎదురకుండా పెట్టి సూర్యుడికి నైవేద్యం పెట్టారనుకోండి ఆయన పుచ్చుకున్నాడు ఎలా తెలిసింది మీకు అంటే మూత తీశాననుకోండి సూర్యకిరణములు అందులో పడ్డాయా సూర్యకిరణములు అంటే కరములా కరములంటే చేతులా చెయ్యి అందులో పెట్టాడంటే తీశాడా తీశాడంటే తిన్నాడా తిన్నాడంటే పక్కన పద్మిని ఛాయా ఉషాకు కూడా పెట్టాడా ఆయన ఆవిడ అందరూ తిన్నారా ఇప్పుడు అంతకన్నా గొప్ప ప్రసాదం ఏమి నీకు అలా ఇంకో చోట చూపించు నాకు పరబ్రహ్మమైన సూర్యనారాయణ మూర్తి ఎందు ప్రసాదము ఉచ్చిష్టంగా లభిస్తుంది అందుకని ఎవరికి వాడికే సూర్యుడు నేను పెట్టింది సూర్యుడు తిన్నాడు ఆ సంతోషం మిగల్చగలిగిన పరమాత్మ స్వరూపం ఏదైనా ఉంటే సూర్యబింబం అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్య కదంబ హృత్సరోహములం నానా విధానోరూపకుడై ఒప్పుచు నుండు నట్టి హరిని ప్రార్థింతు నశ్రాంతము అమ్మో మహానుభావుడు అటువంటి స్వామి అందరి యొక్క హృత్సరోహముల ఎందు ఉన్నాడు అందరి యొక్క హృదయ పద్మముల ప్రకాశిస్తున్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడా ఉన్నాడు ఇక్కడ ఉన్నవాడిని చూడాలనుకోండి లోపలికి ప్రయాణం రావాలి ఈ పైకళ్ళు మూసేయాలి ఈ కనురెప్ప తెరిచి ఉన్నంతసేపు ఎదురుగుండా లోకంలో ఉన్న వాటిని లోపలికి తీసుకొస్తుంది నేను కళ్ళు తెరిచి అలా దేన్నో తేరిపారి చూశాను అనుకోండి అబ్బా చాలా బాగుందే అనిపించింది అనుకోండి వెంటనేది మనసులోకి వెళుతుంది ఇంటికి వెళ్ళి ఏం చెప్తాను నేను వస్తూ వస్తూ చూశాను ఒక గులాబీ మొక్కు ఉంది అసలు ఆకులు కనపట్టలేదు తెలుసా అన్ని పువ్వులే ఎంత బాగుందో అంటాను ఇందులోంచి చూసింది ఇందులోకి వెళ్ళింది ఊళ్ళో విషయాలన్నీ ఇంటిలోకి పట్టికెడుతుంది ఇది ఇది మూసి మనోనేత్రంతో లోపలికి వెళ్ళాను అనుకోండి లోపల హృత్పద్మమునందున్నటువంటి పరమాత్మస్వరూపుడైన ఆ భా పీతాభా కాంతి భాస్కర ఆయన కనపడతాడు కానీ అలా లోపలికి వెళ్ళి దర్శనం చెయ్యాలంటే ఎంత సాధన చెయ్యాలి లోపలికి వెళ్ళి దర్శనం అంత కష్టం ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రం ఏ కష్టం లేకుండా మా ఇంటి డాబా ఎక్కి నేను ఇచ్చుంటే ఆయన వచ్చి ఎంత అదృష్టం ఇంత తేలికగా అనుగ్రహించగలిగిన వాడున్నాడా నీ ఎదురుకుండా వాడు వచ్చి దర్శనమిస్తే వాడు వద్దని దేనికోసమో పరిగెత్తిన వాడిని ఏమనగలను నేను వీడికి నమస్కారం లేదా ఎక్కడికో పరిగెడుతున్నావా నమస్కారాల కోసం వీడికి పెట్టి పరిగెత్తు మంచిదే అసలు వీడి రోజులేసి పరిగెడితే అర్థం ఉందా అందులో కాబట్టి ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల అంటారు భీష్మాచార్యుల వారు అంత గొప్ప సూర్యబింబం సముజ్యంతం ఆ ఉదయించేటప్పుడు దాని యొక్క స్ఫూర్తి అలా ఉంటుంది అందరి ఎందు జ్ఞానచక్షు తెరుచుకుంటుంది అంతేకాదు అసలు అందులో ఒక పెద్ద విశేషం ఉంది సముజ్యంతం అండల్లో ధర్మము అక్కడ ప్రారంభం అవుతుంది ధర్మచక్రం తిరగడానికి ప్రారంభం ఎక్కడ అంటే సూర్యోదయంలోనే రాత్రి అందరూ నిద్రపోతే ధర్మచక్రం ఎందుకు తిరుగుతుందండి నిద్రపోవడమే ధర్మం రాత్రి తెలివిగా ఉండకూడదు రాత్రి తెలివిగా ఉంటే మహాభారతంలో దృతరాష్ట్రుణ్ణి విరాట్ రా విధులుడు అడుగుతాడు నీకెందుకు నిద్ర పట్టదరా నాకు నిద్రపట్టదు ఏమైనా చెప్పన్నాడు ఎందుకు నిద్రపట్టదు మూడు లక్షణాలు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు ఒకటి నీకు రోగం ఉండుండాలి రాత్రుళ్ళు నిప్పి ఎక్కిపోతుంది అందుకు నీ రోగం ఏమైనా ఉందా లేదు పరకాంత ఎందు వ్యామోహం ఉన్నవాడికి రాత్రుళ్ళు నిద్రపట్టదు నీకేమైనా ఉందా అని అడిగాడు లేదు పరుల సొమ్ము నీదిగా చేసుకోవాలన్న ఆలోచన ఉంటే నిద్ర పట్టదు నీకేమైనా ఉందా అలాగని అడిగాడు చెప్పకపోవడమే ఉంది పాండవులకు చెందవలసిన రాజ్యం మా అబ్బాయికి ఇప్పించేయాలని తాపత్రయం అందుకే నిద్ర పట్టదు అందుకే నిన్ను పిలిచి మంచి మాటలు అడుగుతుంటే అని ఏమన్నా చెప్పమని అన్నాడు ఫోన్లేదు అన్నాడు సజ్జన సాంగత్యం ఉంది కాబట్టి కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చి దర్శనమిచ్చాడు విశ్వరూప దర్శనం ఒక్క మంచివాడినైనా మిగల్చుకో జీవితంలో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి రాత్రి నిద్రపోవడం ధర్మం తెల్లమారితే ధర్మచక్రం కదులుతుంది స్త్రియతే వా జన ఇరితి ధర్మం అంటుంది అమర కోశం తెలుసుకోవడం కాదు అనుష్ఠించడం ధర్మం తెల్లవారింది నువ్వు సంధ్యావందనం చెయ్యాలి ధర్మచక్రం కదులుతోంది తెల్లవారింది పూజ చెయ్యాలి ప్రతి ఇంటా గంట మోగాలి తెల్లవారింది దాన ధర్మాలు చెయ్యాలి తెల్లవారింది ధార్మికంగా సంపాదించాలి తెల్లవారింది నీ కుటుంబ అభ్యున్నతి కొరకు నువ్వు ప్రయత్నించాలి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని నమ్ముకుని నిలబడగలగాలి దానికి అడుగో మహానుభావుడు ఆయన ఉన్నాడు సర్వకాలముల ఎందు నన్ను కాపాడతానన్న పూరిక ఆయన ఉదయించడం దగ్గర మొదలైంది ఆ తర్వాత యజ్ఞం చేశావో యాగం చేశావో పారాయణ చేశావో ఏది చేసినా ఆయన ఉన్నంత సేపే కదా ఆయన అస్తమించిన తరువాత చేసేది నిద్రపోవడం ఒక్కటే సముజ్యంతం ఆయన లేచాడంటే ధర్మచక్రం తిరగడం ప్రారంభమైంది అర్ధసంపాదన నుండి సమస్తము అక్కడ మొదలవుతున్నాయి అసలు ఆయన ఉదయం అంత గొప్పది ఒకడు వస్తే ఒక పని ఆయన వస్తే ఇన్ని జీవుల ఇన్ని పనులు మొదలవుతున్నాయి ఎంత అద్భుతం అసలు నిజంగా సూర్యోదయం ఇంకా వదిలిపెట్టేస్తున్నాను ఆ నామాన్ని ఎందుకంటే ఇప్పటికే రెండు నేను కొట్టిన రన్సు రశ్మిమంతం సముజ్యంతం దేవాసుర నమస్కృతం ఆయన మహానుభావుడు దేవతల చేత అసురుల చేత కూడా నమస్కరింపబడతాడు ఇది విచిత్రం దేవతలు అంటే దైవ కార్యాన్ని నిర్వహిస్తారు దివ్ అన్న శబ్దం దివ్ అంటే కాంతి కాంతి స్వరూపులై ఎప్పుడూ లోకోపకారము కొరకు ధర్మ సంరక్షణం కోసం దేవతలు ప్రవర్తిస్తుంటారు అందుకు ఈశ్వరుడు వాళ్ళని కాపాడుతుంటాడు రాక్షసులు కేవలం భోగాన్ని అపేక్షిస్తారు మీకు చాలా తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి ఈ శరీరం ఉండగా గట్టెక్కిపోవాలనుకున్నవాడు దేవతా లక్షణం ఉన్నవాడు ఈ శరీరంతో ఉండిపోవాలనుకున్నవాడు రాక్షస లక్షణం ఉన్నవాడు అంతే తేడా మీరు అన్నమాట మాకు కొంచెం కష్టంగా ఉందంటారేమో ఈ శరీరానికి ఋతుమంతం అని పేరు ఋతుమంతం అంటే ఏమిటి ఇందులో ఉండి వేదం ఏ భోగాలు అనుభవించమందో ఆ భోగాలు అనుభవించి ఈ భోగాలన్నీ భోగాలన్న వైరాగ్య భోగం పొంది వైరాగ్య సుఖం పొంది దానివల్ల తామరాకు మీద నీటి బొట్టులా ఉండి ఏ సంఘం లేకుండా పరమాత్మ ఎందు మనసుంచి చిత్తశుద్ధి వలన జ్ఞానము పొంది జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితిని పొందాలి అది దైవీగుణము అంటారు ఇక్కడే ఉంటారు దేవతలు వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి పనుల అనురుక్తి పొంది ఉంటుంది లోపల నుంచి ఈ మంచి పనులయందు అనురక్తి కలిగి మంచి పనులు చేసిన తరువాత దీని మీద భ్రాంతి ఉండదు నేను మీతో చెప్పింది మీరు బాగా పట్టుకున్నారో లేదో అందుకు ఆశ్రమం మారుస్తారు మీరు నేను చెప్పేది చాలా చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను మీరు కొంచెం బాగా జాగరూకతతో పట్టుకోవాలి ఆశ్రమము కట్టు మీద కట్టు తప్ప కట్టు విప్పిన కట్టు కాదు ఆశ్రమం మార్చుకోవడం కట్టుమీద కట్టు నేను ఒకప్పుడు బ్రహ్మచారిని బ్రహ్మచారి అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయడం ఆ తర్వాత ఒక వయసు వచ్చిన తరువాత శరీరమునందు కామము పొటమరిస్తుంది కాబట్టి అది మనసు యొక్క లక్షణం కాబట్టి దాన్ని ధర్మంతో ముడివేసేయాలి అందుకని ధర్మపత్నితో కలుపుతారు కలిపినప్పుడు ఏం చేస్తారంటే కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారుతుంది కట్టు విప్పరు ఇక అర్థం అవ్వాలంటే నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళాం నేనేదో సాయంకాలం ఇంకా పొలంలోంచి వచ్చేసే ముందు కొంత పచ్చగడ్డి కోసి పట్టుకొచ్చి ఒరే ఆవుకు పట్టుకెళ్ళాలి గట్టిగా కట్టు అన్నాను నేను ఆనపకాయ కోసుకురావడానికి వెళ్ళాను పొలంలో పాదు ఉండదా పాదు ఆనపకాయ ఉండదా ఆనపకాయ కోసం వెళ్ళాను వీడు రెండు తాటాకులు తీసుకొచ్చి ముడేసి ఆ పచ్చగడ్డి కింద పెట్టి వాడి మోకాలతో గట్టిగా నొక్కి ముడేసాడు రెండు వైపులా నాన్నగారు అండి పచ్చగడ్డి మోపు కట్టేశాను నేను వచ్చి దాన్ని కదిపి చూశాను ఎత్తుకోవడానికి అది కొంత దూరం వెళ్ళిన తర్వాత గడ్డి జారిపోతుంది బిగుతుగా లేదు నేను ఇదేం కట్టు కట్టడంరా అని ఇప్పసాను అనుకోండి చిన్న పుచ్చుకుంటాడు అందుకని నేనేం చేశానంటే ఇంకో రెండు తాటాకులు తీసుకుని తడప చేసి వాడు వేసిన కట్టు పక్కన ఈ తాటాకు పెట్టి నా మోకాళ్ళతో నొక్కి గట్టిగా దగ్గిరి చేసి కట్టేశాను ఇప్పుడు అటు ఇటు కట్టలేశాను పచ్చగడ్డి ఇంకా దగ్గరకి నొక్కుంది ఇప్పుడు నేను బిగుతైన కట్టలేశాక నా కొడుకేసిన కట్టలు ఏమైపోతాయి జారిపోయి కట్టు మీద కట్టు ఆశ్రమం మార్చడం ధర్మం కోసం అదంతా ధర్మం కోసం కట్టు జారుతుంది ధర్మం కోసం జారుతుంది తప్ప వేరొక ప్రయోజనం కోసం కాదు బ్రహ్మచర్యమన్న కట్టు గృహస్థాశ్రమం కట్టు వేస్తే ఎందుకు జారిపోయిందంటే ధర్మం కోసమే నాకు పితృణం తీర్చుకోవాలి ధార్మికమంగ సంతానాన్ని కనాలి అది ధర్మపత్ని వలన పొందాలి నేను అందుకని నా కామన్ ధర్మంతో ముడిపడాలి అందుకని బ్రహ్మచర్యమన్న కట్టు జారింది కానీ ధర్మం అన్న అలాగే అన్ని మారుతూ పెడతాయి అప్పుడు ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క సుఖాలు ఉంటాయి గృహస్థున్నాడు అనుకోండి భార్యతో ఉంటాడు బిడ్డల్ని కంటాడు మధురాన్నం తింటాడు నైవేద్యం పెడతాడు వేదం ఏ భోగాలను భవించమందో ఆ భోగాలను భవిస్తాడు చక్కవు మంచి బట్ట కట్టుకుంటాడు ఏదో యో ఇల్లు కట్టుకుంటాడు దానం పట్టుకుంటాడు చక్కగా పది దాచుకుంటాడు అన్నీ చేస్తాడు అన్నీ చేసిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమి ఈ సంసారం ఏమి ఈ సుఖాలు ఇవన్నీ అనుభవించారు ఇవన్నీ సుఖాలు కావు అని అన్నీ వదిలేశారు అన్యానికి పోయి భార్యతో కలిసి వానప్రస్తుగా ఉంటాడు అది వైరాగ్య సుఖం ఈ వైరాగ్య సుఖం తర్వాత అసలు ఈ శరీరం అనిత్యం అండి అన్న విషయం రూఢం చేసుకుంటాడు అనిత్యం అని తెలిసిపోయింది కాబట్టి నేను నేను చెప్పేస్తానండి అండో అది పడిపోయే వరకు ఎదురు చూస్తాడు తనంతటా అది పడిపోతుంటే అది దాని ధర్మం అది పడిపోతుంది దానికోసం బెంగపెట్టుకోగలదు ఒక వింట్రుక ఎలా రాలిపోతుందో అలా ఇది కూడా పడిపోతుంది ఓ దీనికి పడిపోయే కాలం వచ్చేసింది ఇది పడిపోతుందని పడిపోతున్న దాన్ని సాక్షిగా చూస్తాడు ఆత్మగా విడుదల పొందుతాడు అందుకని ఇది ఋతుమంతం బాగా అర్థం భగవాన్ రమణులు ఒక ఉపమానం చెప్పారు విస్తరాకు కొడతారు అంటే ఇప్పుడు మరి ఎవరైనా కుడుతున్నారో లేదో నాకు తెలియదు బాదాకులు కోసి శుభ్రంగా కడిగి పొడి బట్టతో చక్కగా ఓ తడి బుట్ట పిడిచి తుడుస్తారు ఎక్కడ భూజు శాలిపురుగు లేకుండా తుడిచేసి చీపురు పుల్ల తెచ్చి ఇల్లు ఉడిచిన చీపురు పుల్ల కాదు కొత్త చీపురు కట్టలో చీపురు పుల్ల తెచ్చి మధ్యకి చీల్చి ఊడిపోకుండా అందంగా కుట్టుకుడతారు కుట్టి కుట్టిన తర్వాత గుండ్రంగా కుడతారు మధ్యలో ఎక్కడా కన ఉండదు ఆకులన్నీ కలిసి గుండ్రంగా ఇప్పుడు ఈ విస్తరాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి పెట్టకుప్ప మీదకి వెళ్ళిపోతుంది కానీ కుట్టి పెట్టకుప్ప మీద బారేస్తావా ఆ విస్తరి కుట్టాలి ఇంటికి అతిథి రావాలి అతిథి కాకపోతే భర్త భర్తకి విస్తరి వేయాలి అన్నీ వడ్డించాలి నెయ్యి అభిగారం చేయాలి ఆయన పరిశేషణం చెయ్యాలి అన్నం తినెయ్యాలి ఉత్తరా పట్టాలి అప్పుడు ఈ విస్తరాకుని వడించి పెట్ట మీద బారెయ్యాలి కాదు అంతేగాని ఇది ఎలాగో ఎవరికి అక్కడికి వెళ్ళిపోతుందంటే నన్ను అక్కడ పారేస్తావా పారయ్యావు దాన్ని ప్రయోజనం అయిపోవాలి ఇది కూడా అంతే ఋతుమంతము ఇది ఎందుకు వచ్చిందో అది పూర్తి చేయాలి దీన్ని శాస్త్రమునందు గురువునందు అనురక్తితో వాడాలి బాగా అంతర్ముఖత్వాన్ని పొంది పరిశీలనం చేయాలి ఈ సుఖములు సుఖములు కావన్నది స్వానుభవంలోకి రావాలి వైరాగ్య సుఖం పొందాలి శరీరం పడిపోతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండగలగాలి ఇవి దేవతా గుణములు ఈ దేవగుణములు ఉన్నవాడెవరో ఏ సాధకుడు ఉన్నాడో వాడికి శరీరాన్ని పోషించి నిలబెట్టేవాడు బుద్ధినిచ్చేవాడు శ్రద్ధనిచ్చేవాడు ఆయనే ఇంకొకడు ఆయన ఇలాగే చెప్తాడండి ఏదో పిలిచారు కాబట్టి ఆకి రాన్నించి ఓ వెళ్ళడానికి బాగుంటుంది కానీ ఇవన్నీ అక్కడ జరుగుతాయండి హాయిగా సంతోషంగా ఏదో భగవంతుడు టీవీ ఇచ్చాడు లేవగానే చూసుకోవాలి బెడ్ కాఫీ అని ఉంటుందా దేదో తెర నేను ఎందుకు చెప్పాలి లోకంలో తెలియని విషయాలా బట్ నేను చెప్పవలసిన అవసరమే ఉంది కాబట్టి ఇతర విషయాలు అక్కర్లేదు దీంతో భోగం అనుభవిస్తే చాలు కానీ వాడికి కూడా అలా భోగం అనుభవించడానికి శరీరమునందు సమర్థత ఇచ్చేవాడు వాడే వాడికన్నా ఇంకొకడు మాత్రం కాడు వాడే ఇస్తున్నాడు కాబట్టి దేవాసుర నమస్కృతం అందుకే వాడేం చేస్తాడో తెలుసా ఇంత శ్రద్ధతో చేయకపోయినా ఎందుకు వచ్చిన వీడు ఎదురు తిరగకుండా ఉంటాడని స్నానం చేసో తువ్వాలు కట్టుకుని అగ్గి అగరత్తు తిప్పి నువ్వు అగరెత్తి తిప్పావు వాడు మూడు దీపాలు ఇట్టాడని వాడికి ఎక్కువ ఇవ్వాడు వీడికి తక్కువ ఇవ్వాడు అందరికీ సమానంగా ఇస్తాడు ఎవడు ఎలా వాడుకుంటాడన్న దాన్ని బట్టి అభ్యున్నతిని పొద్దుతాడు అది ఆయన గొప్ప తప్ప ఆయన ఎందు పక్షపాత బుద్ధి లేదు రెండు దేవాసుర నమస్కృతం దేవతలు దేవతాకార్యం చేయాలన్నా రాక్షసులు రాక్షస కార్యం చేయాలన్నా చిత్రం ఏమిటంటే ఇద్దరూ భగవంతుడికే నమస్కారం చేసి ఇద్దరూ భగవంతుడికే చేస్తారు ఇద్దరు ఏమంటారండి బా వాడు లోకాన్ని పాడు చేయాలి నేను సంకల్పించిన కార్యం ఏ విఘ్నం లేకుండా పూర్తయ్యేట్టు చూడు స్వామి అని దండం పెడతాడు వాళ్ళు మేము సంకల్పించిన కార్యం ఏ విఘ్నం లేకుండా పూర్తయ్యేట్టు చూడు స్వామి అంటాడు వాడు లోకరక్షణ చేస్తాడు వీడు లోక భక్షణ చేస్తాడు ఆయన శక్తిని ఇస్తాడు ఒకడు అటిళ్ళు పాడైపోయాడు ఒకడు ఇటిళ్ళు తరించిపోయాడు అంతే తేడా ఆ ఇద్దరూ నమస్కరిస్తారని మాటలో అర్థం ఏమిటంటే ఇద్దరినీ పోషించేవాడు ఆయనే ఆయన ఎందు వైషమ్య బుద్ధి లేదు ఆయన ఎందు పక్షపాతం లేదు ఆయన ఎందు పక్షపాతం ఉందనుకోండి లెక్క తీశాడనుకోండి ఊరే ఇవాడు ఆదిత్యహృదని చెప్తున్నావు కదా నీకు ఇంత వచ్చింది కదరా నువ్వు రోజు నిద్ర లేచిన తర్వాత నాకు నమస్కారం పెట్టకుండా బతికిన రోజుల సంఖ్య నీకు చెప్పనా అని వచ్చి ఇక్కడ నించున్నాడు అనుకోండి నేనేమంటాను స్వామి స్వామి ఇప్పుడే బాగుండదు సభలో చెప్పకండి అంటారు కదా నేను నిజంగా రోజు నమస్కారం చేసేసానా చేస్తే ధన్యుణ్ణి చేశానని ఎందుకు చెప్పాలి చెయ్యలేదని అనాలి అయినా ఆయన నాతో ఆదిత్య హృదయం చెప్పిస్తున్నాడే మీరందరూ చేసినవారు మీతో వినేటట్టు చేస్తున్నాడే ఎంత చమత్కారమైంది దేవాసుర నమస్కృతం మంచి భావన ఉండి అకస్మాత్తుగా రయోగుణం పుడుతుంది అప్పుడు విచిత్రమైన రాక్షస బుద్ధి పుడుతుంది అయినా అనుగ్రహిస్తాడు అది ఆయనలో గొప్పతనం అంతేగాని రే నేను తలుచుకుంటే నేను ఏమైనా చేస్తాను అండవు మీకు నేను ఉదాహరణ చెప్పన భాస్కర్రాయల వారు అని ఉన్నారు లలితా సహస్రాన లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు మహానుభావుడు భాస్కర్రాయల వారంటే సామాన్యుడు కాడు ఆయనకి బాలాకీ నగరం అని ఉత్తర భారతదేశంలో దాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు సేనాపతిగా ఉండేవాడు చంద్రసేన జాధువుడు అని ఒక సేనాపతి ఆ చంద్రసేన జాధువుడు ఈ భాస్కరరాయల వారికి గొప్ప శిష్యుడు ఈయన ఒకసారి ఆ బాలాకీనగరం వైపుకి పెడితే ఆయన వచ్చి ఈయన కాళ్ల మీద బడి నమస్కారం చేసి మహానుభావ గురువర్య ఇంతకాలానికి వచ్చారు నాకు సంతానం లేదు మీరు అనుగ్రహిస్తే మీరు చల్లని చూపు చూస్తే మీరు తప్పకుండా కొడుకుని కట్టావురా మాట అంటే నాకు కొడుకు పుడతాడు మీ ఆశీర్వచనం నాకు అంగరక్ష కాపాడండి అన్నాడు గురువు ప్రసన్నుడయ్యారు గురువు తలుచుకుంటే చేయలేనిది ఏముంటుందండి అధిగత శిష్య శిష్య హితో అధిగత తత్వ శిష్య హితయోజ్యత సతతం ఎప్పుడూ శిష్యుడి యొక్క హితాన్ని కోరుతాడు ఆయనకి తత్వం తెలిసి ఉంటాడు ఆయన వీటి ఎందు మమేకంగాడు కోరుకున్న శిష్యుడికి ఆ తత్వము చెప్తాడు కాబట్టి వెంటనే ఆ భాస్కర రాయల వారన్నారు నీకు గొప్ప కొడుకు పుడతాడు రా అని ఆశీర్వచనం చేశారు చాలా సంతోషించాడు చంద్రసేన జాధవుడు అంతఃపురానికి విడిపోయాడు ఆయన ఏదో దేశాటనం చేస్తూ వెళ్ళిపోయారు ఇదే భాస్కరరాయల వారి దగ్గర మంత్రోపదేశం పొందాడు మంత్రోపదేశం పొంది శ్రీశైలం భ్రమరాంబికాదేవి అనుగ్రహం చేత వాగ్వైభవాన్ని పొందాడు ఆయన నోటి వెంట ఏదైనా అంటే అయిపోతుంది అంత గొప్ప వాక్పటిమ పొందాడు నారాయణ దేవుడని భాస్కరరాయల వారి శిష్యుడు నారా భాస్కర్రాయల వారే ఇచ్చాడు మంత్రం కాబట్టి భాస్కరరాయల వారి గురువు ఆయన వచ్చాడు బాలాక్య వస్తే ఈ చంద్రసేన జాధవుడు ఉన్నవాడు ఊరుకోకుండా వెళ్ళి మళ్ళీ ఆయన కాలం మీద పడ్డాడు పడి అయ్యా మా ఆవిడ కడుపులో ఏ ఉందో చెప్తారా అన్నాడు ఆయన అన్నాడు చటుక్కున ఆడశిశువు అన్నాడు ఆయన ఎప్పుడు భ్రమరాంబ అమ్మవారిని లోపల ధ్యానం చేస్తుంటాడు అందుకని ఆ ఆ ప సంతోషంలో ఆడ శిశువు అన్నాడు అంటే మీరు ఆడశిశువు అంటున్నారు భాస్కర రాయల వారు కొడుకు పుడతాడనే నాకు వరం ఇచ్చారే అన్నాడు వెంటనే ఈ నారాయణ దేవుడు అన్నాడు తుచ్చుడా ఎంత పని చేసావరా నాకు మంత్రోపదేశం చేసిన గురువు మా గురువుగారు అటువంటి గురువు గారు కొడుకు పుడతాడని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి నా కాళ్ళ మీద పడి కడుపులో ఏ శిశువు ఉందని అడిగావు అంటే నేనిప్పుడు ఆడపిల్లన్నాను నా మాట నిజమైతే గురువుగారి మాట పోతుంది నా మాట అబద్ధమైతే భ్రమరాంబకి సంబంధించిన ఉపాసన బలం పోతుంది కాబట్టి రెండూ నిజమవుతాయి గురువు గారు చెప్పినట్టు మగపిల్లాడు నేను చెప్పినట్టు ఆడపిల్ల మగ ఆడ కాకుండా ఉంటాడు కాబట్టి నపుంసకుడు కొడతాడు రా నీకు కొడుగ్గా అని చెప్పి వెళ్ళిపోయాడు నపూంసకుడు పుట్టాడు ఏడిచాడు రామచంద్ర జానవుడిని పేరు పెట్టాడు ఆ పిల్లాడికి మళ్ళీ వచ్చారు భాస్కర్ రాయలు వారు వస్తే వెళ్ళి భాస్కర్ రాయల వారు మీకు కాళ్ల మీద పడి నపూంసకుడు పుట్టాడు అన్నారు తెల్లబోయారు భాస్కర్ రాయల వారు అదేమిటి నా వాక్కు అమోఘం అంటే తిరుగులేదే ఇలా ఎందుకు జరిగిందన్నారు అప్పుడు జరిగిన కథ అంతా చెప్పారు సరే బెంగపెట్టుకో లోకంలో ఎటువంటి విషయాన్నైనా ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి ఆయన యొక్క ఆరాధనలో తృత్య అర్ఘ్య విధానం అనే ఒక విధానం ఉంది అదిహ బ్రహ్మాస్త్రం సూర్యుడి విషయంలో అనుగ్రహాన్ని తెచ్చి పెట్టేస్తుంది అంటారు పెద్దలు నేను కర్ణాటక దేశంలోకి వస్తుంది ఆ ప్రాంతం అక్కడ నేను ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తిని తృచ అర్ఘ్య విధానంతో ఉపాసన చేసి ప్రసన్నుణ్ణి చేసుకుని నపుంసకుడైన నీ కొడుకుని పురుషుడుగా మారుస్తానని ఆ కొడుకుని ఆ చంద్రసేన జాధవుణ్ణి రామచంద్ర జాధవుడిని కూడా వెంట పట్టుకుని శిష్యులందరినీ తీసుకుని కర్ణాటక రాజ్యంలో ముమ్ముళ్ళ అనుకుంటాను మునిమళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కృష్ణానది అంత దూరంలో ఉండగా ఇక్కడ ఒక చిన్న కుటీరం నిర్మించుకుని రోజు కృష్ణానదికి వెళ్ళి త్రిచర్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని ఆరాధించి ఎండెక్కిన తర్వాత నడిచి కుటీరానికి వచ్చేవారు ఆయన కాళ్ళు బొబ్బలెక్కిపోయే బొబ్బలెక్కిపోతే భాస్కరరాయల వారు శిష్యుల్ని పిలిచి అన్నారు వీరే కాళ్ళు నడవడం క్లేశం అవుతోంది నీటిలో నిలబడాలి కదా కుటీరాన్ని నదికి నదీ తీరానికి మారుద్దామన్నారు అందులో ఒక శిష్యుడు అన్నాడు హే బ్రహ్మన్ మనమే నది దగ్గరికి వెళ్ళాలా మీరు తలుచుకుంటే నది మన కుటీరానికి రాదా ఈ ఆలోచన ఎందుకో రాలేదురా నదినే దగ్గరికి రమ్మంటాను అని ఆయన సూర్యనారాయణమూర్తిని త్రిచార్గ్య విధానంతో పూజ చేసి పిలిచారు ఇలా రా అన్నారు వచ్చాడు సూర్యనారాయణమూర్తిని ఏం కావాలి మీకన్నాడు నీకే నేను అర్ఘ్యం ఇచ్చి రోజు పూజ చేస్తున్నాను ఈ పిల్లవాడు నపుంసకుడు పురుషుడు కావాలి కాళ్ళు బొబ్బలెక్కుతున్నాయి కృష్ణానదిని నా పర్ణశాల ముందు నుంచి ప్రవహింపచేయి సూర్యనారాయణమూర్తి నవ్వి అన్నాడు ఎందుకు అలా ప్రవహింపచేస్తే ఏం చేస్తారు నాకు పూజ చేస్తారు మీరు తృచ్య విధానంలో అలాదిస్తారు అప్పుడు ఏం చేయాలి మళ్ళీ కనపడాలి కనపడితే ఏం అడుగుతారు ఈ పిల్లవాడిని పురుషుణ్ణి చేయమని అడుగుతారు ఇప్పుడు చేసేస్తాను ఇంకా మళ్ళీ మీరు నా దానికోసం నదిని మీ గుమ్మ ముందుకు తేవడం ఇవన్నీ ఎందుకు అక్కర్లేదన్నారు అంత సత్వగుణ సంపన్నుడైన భాస్కర రాయల వారికి సర్రున కోపం వచ్చింది నేను బెచ్చగాన్ని అనుకుంటున్నావా ఏవి నువ్వు ఇస్తే పుచ్చుకోమంటున్నావు నీ ఆరాధన విధానం లోకంలో లేకుండా చేసేస్తాను తపస్సు చేసాను సూర్యనారాయణమూర్తి అన్నాడు అంత కోపం ఎందుకండి నదిని మీ కుటీరం ముందు నుంచి ఎందుకు తీసుకురానన్నానంటే ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారు నియమం చేశాడు నదులు ఇలా ప్రవహించాలని ఆ ప్రవాహాన్ని మళ్ళించడం నేను చెయ్యకూడని పని అందుకని వద్దన్నాను మీరు కోపగించారు కనుక మీరు ఉన్నంత కాలం ఆ కుటీరం ముందు నుంచి వెళుతుంది మీరు వెళ్ళిపోయిన తర్వాత నది యథా మార్గంలోకి వెళ్ళిపోతుంది సరేనన్నాడు ఆ నది ఆయన కుటీరం ముందుకు వచ్చింది తృచార్గ్య విధానంలో మళ్ళీ సూర్యనారాయణమూర్తిని ఆరాధించాడు అప్పుడు ఆయన ప్రసన్నుడై చాలా బాగా ఆరాధించేవా ఏం కావాలన్నారు ఈ పిల్లాన్ని నపుసకుండి పురుషుణ్ణి చేయి అన్నారు పురుషుణ్ణి చేశాడు అప్పుడు చంద్రసేన జాధవుడు చింత చెట్లతో కూడుకున్న అగ్రహారాలు దానం చేశాడు ఇవి బ్రాహ్మణులు తినాలి అమ్మితే పురుగులు పుడతాయని చెప్పి ఆయన శాపమిచ్చారు ఇప్పటికీ అక్కడ చెట్టు చింతకాయ కోసుకుని చారు పెట్టుకుంటే పనికొస్తుంది ఆ చింతకాయలు అమ్మితే అందులో చింతకాయల్లో ఇది ఉండదు రసం ఉండదు పురుగులు ఉంటాయి ఇప్పటికీ కర్ణాటకలో ఉంది ఆ గ్రామం భాస్కర్రాయలు వారంటే అంత శక్తి సమన్వితులు ఒకనాడు సత్వగుణంతో ఆరాధించినా అనుగ్రహించాడు ఒకనాడు రజోగుణంతో ఆయన నీ పూజ లేకుండా చేసేస్తానన్నా అనుగ్రహించాడు కోపం లేదు భాస్కర్రాయలు వారికి కోపం వచ్చిందేమో కానీ సూర్యనారాయణమూర్తికి కోపం రావా మహానుభావుడు అంతే ప్రసన్నుడై అనుగ్రహించాడు దేవతల్ని అలా అనుగ్రహిస్తాడు అసురుల్ని అనుగ్రహిస్తాడు ఇద్దరూ ఆయనకే నమస్కారం చేస్తారు అది విచిత్రం ఇద్దరూ ఎవరికి నమస్కరిస్తారంటే సూర్యుడికే నమస్కరిస్తారు ఇద్దరినీ కాపాడేవారు ఎవరంటే ఆయనే కాపాడతారు ఆయనే ధర్మానికి ప్రాతిపదిక అయి ఉంటాడు అసలు ఈ దేశం గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి ఆయన అనుగ్రహాన్ని ప్రధానంగా చేసుకుంటారు అందుకే పూర్వం యుద్ధం జరుగుతుంటే సూర్యాస్తమయం అమ్మగాన్ని భేరీ మోగించేవారు ఈలోగా యుద్ధం జరుగుతుంటే ఏ శత్రువు కోసం యుద్ధం చేస్తున్నారో ఆ శత్రువు దొరికాడు జుత్తు పట్టుకున్నాడు కత్తి ఎత్తి ఇంకా కంఠం మీద ఇలా వెయ్యబోతున్నాడు సూర్యాస్తమయమైందని భేరీ వినపడింది అనుకోండి వదిలిపెట్టేసేవాడు మీకు ప్రపంచం మొత్తం మీద యుద్ధం కూడా ధర్మయుద్ధం చేసిన జాతి ఏదైనా ఉంటే ఒక్క భారతదేశమే యుద్ధం కూడా ధర్మమే ధర్మం తప్పిన యుద్ధం కూడా చేయలే ఈ దేశం అంత గొప్ప దేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం కాబట్టి ఎవడు అలా ధర్మం కోసం నిలబడ్డాడో వాడిని అనుగ్రహిస్తాడు ఎవడు అలా రుటుమంతంగా శరీరాన్ని వాడుకోవాలనుకుని మంచి గుణములతో ఉంటాడో వాడు మోక్షం వరకు వెళ్ళేటట్టుగా అనుగ్రహిస్తాడు జ్ఞానమిచ్చి విడుదలనిస్తాడు అంతటి మహానుభావుడు సూర్యనారాయణమూర్తి అందుకే ఆయన రశ్మిమంతం సముద్రంతం దేవాసుర నమస్కృతం అంటూ పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటారు ఆ రెండో పాదాన్ని మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మనం కలుసుకున్నప్పుడు చెప్తాను మీతో ఒక్క మాట మనవి చేస్తాను దయచేసి వినండి ఇది ఏదో పాఠ్యప్రణాళికలా పూర్తి చేయడం నాకు జీవితంలో అలవాటు కాలేదు నేను ఏదైనా ఇది పూర్తి చేయాలి అంతా చెప్పాలనుకున్నాను అనుకోండి నేనప్పుడు కాలపరిమితి తీసుకోను నేను ఐదు రోజులు చెప్తాను మూడు రోజులు చెప్తాను అన్నా ఆదిత్య హృదయం అయిపోయే వరకు హరిప్రసాద్ గారు గుంటూరులో ఉంటానంట అలా అన్నాను అంటే అర్థం ఏమిటంటే అది మూడు నెలలు పట్టచ్చు నాలుగు నెలలు పట్టచ్చు మూడు రోజులు పట్టచ్చు పూర్తి చేస్తాను నేను ఐదు రోజులు ఉంటాను అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆదిత్య హృదయం ఐదు రోజులలో నేను చెప్పిన తరువాత ఆయనకి నమస్కారం చేయాలన్న బుద్ధి నాకు స్థిరపడి మీ అందరిలో ఒక్కరైనా ఆయనకి నమస్కరిద్దామన్న బుద్ధి కలిగేటట్టు చెప్పమని నేను ఆయన్ని ప్రార్థించడానికి ఈ ప్రయత్నం తప్ప ఇదేదో సిలబస్ లాగా అన్నీ చెప్పేసి ఆదిత్య హృదయం పూర్తి చేశానని చెప్పడం నాకు మొక్కువలేని విషయం తనివి తీరా ఒక్క నామైనా అంత సంతోషంగానూ చెప్పడమే నాకు ఆనందం అందుకని నేను ఇవాళ కొత్తగా అలా మానేసి ఏదో సిలబస్ చెప్పినట్టు చెప్పమంటే నా వల్లకి అయ్యే పని కాదది అందుకని నేను సిలబస్ పూర్తి చేయనేమో అన్న మనసులో భావన పెట్టుకోకండి ఏకశబ్ద సంయుజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి ఏంటుంది శాస్త్రం ఒక్క మాటే చెప్పు ఒక్క మాటే విను అది మనసులో నాటుకుంటే సమస్త ఉపాసనల వలన నీకు కోర్కెలు వర్షించినట్టుగా దేవతలు వర్షిస్తారు అదిగో అలా ప్రయత్నం చేద్దాం అది మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి కలుసుకున్నప్పుడు స్వామి నా చేత పలికించినంత మేర పలుకుతాను మంగళాశాసన పరై పదాచార్య పరోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనై చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాం కాంత కామిత ప్రయని శ్రీగిరీషాయ దేవాయ మల్లినాథాయ మంగళం సర్వం శ్రీగుమాహేశ్వరవరబ్రహ్మార్పణ స్వస్తి